ప్రైజ్ సిస్టర్స్ అందరికీ ప్రేర్ ని స్టార్ట్ చేసుకున్నాము ఈ రోజు స్కై పారాధనలో జాయిన్ అయిన మీ అందరికీ మన ప్రభుని యేసుక్రీస్తు పురుషుద్ధ నామంలో నాకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మనం ప్రార్థనతో యొక్క మీటింగ్ ఆరంభించుకున్నాము మన మధ్యలో ఉన్న సిస్టర్ స్టార్టింగ్ ప్రేర్ చేస్తారు సుజాత సిస్టర్ పాట పాడతారు ప్రార్థిస్తాము స్తోత్రం అయినా పరిశుద్ధి మైమోన్నత సరశక్తి జీవంగల తండ్రి నీకు వందనాలయ్యా నిన్న నేడు నెరం ఏకారీతి ఉన్న తండ్రి నీకు వందనాలు అబ్రహాం ఇస్సాకి దేవా నా దేవానికే వందనాలు ప్రభా ఇచ్చిన సమయం బట్టి దినం బట్టి నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి రాత్రి కాలం ఈ ధన్యతను బట్టి నీకే వందనాలు ప్రభ మాకింతగానో ఎస్సు ప్రభ మమ్మల్ని ప్రేమించి రక్షించిన దేవా కాచి కాపాటిన దేవ సజీలకు పెట్టిన తండ్రి స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన ప్రభానికి వందనాలు ఇది ఎంత మందికి ధన్యత లేదు ప్రభా ఈ ధన్యత వాళ్ళు కూడా కలగచ్చండి తండ్రి వాళ్ళు కూడా నీ సన్నిధి వచ్చడం సహాయపడండి సైతన్ అటంకాన్ని గద్దించండి తండ్రి ప్రతొక్క కుటుంబానికి సమాధానమించండి తండ్రి ప్రతొక్క బిడ్డకు సేవకే ముందుకు నడిపింపబడాలని నడిపింపు దయచేసి పతొక్క బిడ్డని బలపరచండి నాయన తండ్రి మీరు ఏర్పరచుకున్న బిడ్డలు ప్రభా నీ సొత్తం కనుక ప్రభ పతొక్క బిడ్డ నేసు ప్రభా నీ పరిశుద్ధ తండ్రి పతొక బిడ్డతో మీరు మాట్లాడండి స్వరాన్ని వినిపిచేసి ముందుకు నడిపించండి తండ్రి సయానికి వందన నీ చిత్తాన్ని నీ సంకల్పాన్ని ఏమైనదో యసుప్రభ పతొక బిడ్డ నెరవేర్చబడును అనటి శక్తి పతొక్క బిడ్డకు దయచేయండి తండ్రి నీకు వందనాలు రాని బిడ్డ తొందరగా నడిపించండి వచ్చిన పతొక్క బిడ్డని ఆశీర్వదించి రక్త పురోక్షన్ని మీరు దయచేసి పతొక్క బిడకు బలపరిచి తండ్రిని రాకడకే సిద్ధపరచండి తండ్రి పాటధర మీరు భయపొందండి వాక్ నుంచి మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించి మీరు రాకడకే మిమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోమని నజడనే ఏసుకృతం అడి తండ్రి ఆ మెయిన్ థ్యాంక్ యూ సిస్టర్ మీరు పాడపడండి ఓకే సిస్టర్ పాట ప్రభుని మహిమ పదిస్తూ ఒక పాట పాడుకుందాము మహోనతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది మహోనతుడా నీ కృపలో నేను నివసించుట మహోనతుడా నీ కృపలో నేను నివసించుటా మహోనతుడా నీ కృపలో నేను నివసించుటా నా జీవిత ధన్యతయున్నది మోడువారి నా జీవితాలను చిగురింప చే జీవితాలను చిగురింప చేభవం మధురముగా మార్చగలవో నీవు మారాభవం మధురముగా మార్చగలవు నీవు మహో నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది ఆత్మ ఆత్మఫలములు ఆనందముతో ఆకువారకా ఆత్మఫలములు ఆనందముతో ఫలిపగా జీవ జలములా ఊటైనా నీవోర నన్ను నాటివా జీవ జలములా ఊటైనా ీవర నాటీతివా మహో నతుడా నీ కృపల నా నివసించుటా నీవిత ధన్యతీ వాడవారనీ స్వాస్యమునాకై పరమందుదా ీతి వాడవారనీ స్వాస్మునా పరమదుదా చీతి వాగ్దానఫలూ అనుభవిం నీకృపతో నన్ను విలచీతి వా వాగ్దానఫలూ అనుభవింబా నీ కృపతో నన్ను విలచితి వా మహోనతుడా నీ కృపలో నేను నివసించుటా నా జీవిత ధన్యతై ఉన్నది మహోనతుడా మహోనతుడా మహోనతుడా మహోనతుడా మహోనతుడా నీ కృపలో నేను నా జీవిత ధన్యతై ఉన్నది థ్యాంక్ యూ సిస్టర్ ప్రేస్ ద లాార్డ్ వాక్యం దయించుకో ముందు కొంతసేపు మనం ప్రార్థన సమయం గడుపుతాం అందరు కళ్ళు మూసుకోండి పశువుల తండ్రి కృపా మేడ జీవం గల దేవ ఇసు ప్రభావ నిన్న నేడు నిరంతరం వేగ రీతిగానే నా తండ్రి నా ప్రభు నా దేవాన ఏమో చెప్పుడైన ఆశయ దుర్గమానికి ఎంతో గందాలైన సైన్యములకు అధిపతి దేవ మహోన్నతులకు నా తండ్రి నీకు ఈ సమస్త ఘనత మహిమ ప్రభావంలో చెల్లించుకుంటున్నానైనా నా దేవ ఈ గడిచిన కాలం అంతా మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కురుపులు మిమ్మల్ని పత్రపరుచుకున్నారనైనా మమ్మల్ని సజీ లెక్కలు నిలబెట్టుకున్నారు ప్రభావ దివారాతులు మిమ్మల్ని కాచి కాపాడినైనా ఇక సాయంకాల సమయంలోనైనా మీ సన్నిధిలో మీ సమయం గడిపే భాగ్యాన్ని గురుపులు మాకు అనుగ్రహించినారు ఎవరికి లేని గొప్ప ధన్యత మీరు మాకు అనుగరించారని అయినా గొప్ప దేవ నా తండ్రి నా ఇద్దరికొచ్చి ప్రభావ నేర్చుకొని ఓ నా కాడి మేమన్నారు ప్రాభ కాబట్టి నేను మీ పాదాల చింతగా మేము వచ్చిన పరిశుద్ధ వృత్తి మమ్మల్ని అందరినీ స్వీకరించండి ప్రోభ మా జీతాలు మా హృదయాలు సరి చేయండి వాళ్ళు ఇంకేమైనా అయోగ్యత ఉంటే ఇంకా ఆయస్యకరమైన జీవితం వాళ్ళు ఇంకేమైనా ఉంటే ప్రోవాటించి మా బిడుదల దైనా వాటిని మీకు కనికరం పొందాలా మీ కృపలో మీ జీవించాలా ప్రో యథార్థతో పరిశుద్ధతో ప్రోభ నిన్ను మనసుతో నిన్ను సేవించే బిడ్డలుగా మమ్మల్ని దయచేమైన మీకు సాయంకాల సమయంలో మీ వాటికి మేము మీకు పరిశుధాత్మ నడిపింపు మాకు దయచేనైనా మీకు నూతనమైన ఆత్మ అభిషేకం మాకు దయచేనైనా వాక్యం లేని సత్యాన్ని గ్రహించలాగా మా ఆత్మీయ నేతలు ఇంపడు చివరి దినాలు భయంకరమైన కాలంలో మేము ఉండడం ఎక్కడ చూసినా ప్రవ అలజడి ప్రవ ఎక్కడ చూసినా ప్రవ నైనా అక్రమం ఎంత భయంకరంగా ఉంది ప్రవ కాబట్టినైనా ఇవన్నీ మీరు ఆకడ సూచనలను మేము సంపూర్ణంగా మేము కాబట్టి ప్రవ ఈ లోకంలోనైనా ఒక పని కొరకు మీరు మమ్మల్ని లోకంలో తీసుకొచ్చినానైనా మేము మీ అద్దరిచి పంపబడ్డ వాళ్ళం ప్రభావ నైనా మీ యొక్క సొత్తు మీరు నైనా మమ్మల్ని ఏర్పరుచుకున్నారు నైనా నా తండ్రి దాస్యము నుండి దత్తపుత్రులుగా స్వీకరించినారు మీ యొక్క సొంత కుమారులుగా మమ్మల్ని తయారు చేస్తున్నారు నైనా నీకు ఎంతో వందలు ప్రభు మీ యొక్క పశుధాత్మ అభిషేకాలు మాకు అనుగరించినారు మన లోక జ్ఞానం అనుగరించినారు కృపావాలను అనుగ్రహించిన ఆత్మ ఫలాలు మాకు అనుగరించినారు వాటి అన్నింటిని బట్టి నీకు ఎంతో వందనాలు అర్పించుకుంటున్నాం కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం అయినా మీ మహిమార్గమై ప్రభావాన్ని లోకంలో జీవించాలా అనేక జీవితాలలో ప్రభావ మీ వెలుగులు మీరు తీసుకొని రావాలా ప్రభావ చీకటి కాలం ప్రభావా నైనా ఇసయ్య నా తండ్రి ఎక్కడ చూసినా గడిక చీకటి ప్రభా భయంకరంగా ప్రభావ ఈ లోకం అంతా నైనా అనేకులు ప్రభావ చీకటి నుంచి బయటికి రాలేని స్థితిలో ఉన్నారు ప్రభా ఎందుకంటే వెలుగు లేదు ప్రభావ కాబట్టి నైనా ఈ లోకంలో మీరు వెలుగైనా అన్నారు కాబట్టి ప్రభా మీ వెలుగును ధరించుకునే మేము అనేక జీవితాలలో మీ వెలుగును నింపాలా ప్రభావ అనేక చూక చీకటి చోట్ల మీ వెలగల ప్రాభ అలాంటి ప్రభావ వేకూరు చెక్కలాగా ప్రభావ నైనా మేము అనేక జీవితాలలో మిమ్మల్ని మేము ప్రసవించాలా అలాంటి సేవా జీవితంలో మాకు నడిపించండి ఇక సాయంకాల సమయంలో మీ వాక్యం ధ్యానించబోతుండగా మీరు మాకు సహాయపడడం ప్రాదిష్టం ఆటంకపరుస్తున్న ప్రతి చీకటి శక్తులను గర్దిస్తే వేసుకున్నాను ప్రతి హృదయాల సమాధానం శాంతి అనుగ్రించండి నూతనంగా అభిషేకించండి గ్రహించే ప్రవ్వా ఎవరైనా మనసు వినే చెవులు ప్రవ చూసే కన్ను మాకు అందరిక మా ఆత్మీయ నేతలు ఇప్పండి ప్రభావ పర్షుగాత్మ మీరే మాకు సహాయకులు గుడిని మీ ఆత్మ లేకుంటే మీ ఒక్క క్షణం కూడా మీరు బ్రతకలేం ప్రభావ మీరే మాకు బోధించండి ప్రభావ అయినా నా తండ్రి నీకు ఎంతో వంద పర్శురాత్మలా మీరు వినియోగించే దుష్టాంతమే మేము కలిగి ఉండాల ప్రభావ మీ ఆత్మ చేత మమ్మను నడిపించండి మా ఆత్మలను మా ప్రాణం మీకే సమర్పించుకుంటున్నాం పరుశురాత్మలా మీరు మా నడిపించి మాతో మాట్లాడమని మా అందరితో మాట్లాడమని ఏసు క్రీస్తు పరిశుద్ధంగా ఉన్న ప్రార్థనం తండ్రు ఆమె మనము ప్రధానించే ఒక వాక్యం ఉందంటే దేవుని ఎద్ద పంపబడిన మనుషుడు అనే ఒక అంశం గురించి మనం ప్రార్థన చేస్తాం మనం ఈ రోజు ఒక అంశాన్ని ఆరంభించుకుంటున్నాం కాబట్టి గత మూడు వారాల కింద అంటే నెక్స్ట్ మంత్ లో అంటే మనకి సాధారణంగా ఏంటంటే మన గ్రూప్ చాలా మంది ఉన్నారు కాబట్టి మనకి ఒక్కోసారి మనకు అవకాశం వస్తుంది ఎందుకంటే మనం అనేకులు ప్రోత్సహించాలి కాబట్టి ఎందుకంటే ఇది అనేకుల్ని శిష్యులుగా తయారు చేసే ఒక పచ్చరి అనట్టు కాబట్టి మనం అనేకులకు సపోర్టింగ్ ఉండాలా వాళ్ళకి సపోర్ట్ చేయాలా తర్వాత వాళ్ళు ప్రోత్సహించాలా తర్వాత ఆ ప్రభు వాక్యంలో బలపడేవారిలాగా మనం వాళ్ళని చేయాలా అందుకరకు దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు కాబట్టి ఇచ్చిన అవకాశం కొలది మనము ఆ ఆయన వాక్యంలో మనం సంపూర్ణంగా బలపడి ఆయన ఎన్ని నిమిత్తమై మనల్ని లోకంలో తీసుకొచ్చాడు ఆ పనిలో మనం సంపూర్ణంగా ముందుకు సాగాల కాబట్టి ఆ దేవుని మార్గం సరళం చేయటం అనేది ఎవరు సరళం చేయాలా అనే విషయం కాబట్టి ఎవరు సరళం చేయాలా ఎందుకు సరళం చేయాలా దేవుని గురించి ఎందుకు మనం పంపించిండు ఏసు క్రీస్తు ప్రభు ఈ లోకంలోకి ఎందుకు వచ్చిండు కాబట్టి ఇవన్నీ మనం ధ్యానించినప్పుడు ఒకటే విషయం మనకు అర్థమవుతుంది ఏంటంటే పాత నిబంధన కాలం నుంచి ఈ రోజు వరకు కూడా కొత్త నిబంధన కాలం అపూర్సు కాలానికి ఈ చివరి కాలం నుండి ఈ రోజు కూడా దేవుడు తన పిడ్డల్ని అనేక పర్యాల నుంచి తన దాసులను తన ప్రవక్తల్ని పంపిస్తున్నాడు కాబట్టి అనేక చోట్ల అనేక ప్రాంతాల్లో ఆయన స్వార్థ ప్రకటించబడుతుంది నమ్మే వాళ్ళు నమ్ముతున్నారు నమ్మలే వాళ్ళు అట్లనే ఉండిపోతున్నారు కానీ ఎందుకు ఏ రీతిగా ఉన్నప్పుడు దేవుడు మనకు మనకు చెప్పిన ఒక విషయం ఏంటంటే బైబుల్ అంతట్లో కూడా మనకు ఒక విషయం అర్థపడుతూ ఉంటారు క్రైస్తవ సేవా ఒక పోరాటంతో కూడిందని కాబట్టి అందుకే ఆది ఎందుకు మన ప్రభుత్వం రావాల్సి వచ్చింది మొదట సృష్టిని చేసినప్పుడు ఏ రీతిగా ఆయన సృష్టిని తయారు చేసిండు ఎంత మంచిగా తయారు చేసింది ఆయన తర్వాత నరుణ్ణి కూడా తయారు చేసిండు కాబట్టి ఆయన పోలికగా ఆయన స్వరూపంలో ఆయన మార్చుకున్నాడు కానీ చివరికి ఏం జరిగింది ఆ మనిషిని ఒక ఏదైనా తోటలో ఉన్న అవ్వ ఆదాముని సవం మోసగించటం తర్వాత ఆమె ఎప్పుడైతే మోసగింపబడిందో పాపం ఈ లోకంలోకి వచ్చింది కాబట్టి ఆదాం నుంచి మోసేవరికి అందరినీ మరణమే వెళ్ళిందని చెప్తాం మనం బైబిల్ చెప్తుంది కాబట్టి ఆ మరణాన్నించి మనుషులకి శాశ్వతంగా విముక్తి కల్పించాలంటే కాబట్టి ఈ లోకంలో ఒక ఒక వ్యక్తి పుట్టాల కాబట్టి ఒక మనిషి ద్వారా రక్షణ రాదు కాబట్టి కేవలం దేవుడి ద్వారా రక్షణ రావాలా ఎందుకంటే మనిషి మనిషిని చేసిన దేవుడు కాబట్టి మనిషి ద్వారా రక్షణ రాదు కాబట్టి సృష్టి కర్తన దేవుడి ఒక సూచనలాగా ఒక కన్య గర్భన ఆయన జన్మించి ఈ లోకంలో ఆయన పుట్టడం ఎందుకంటే పాపకు విముక్తి చేయాలంటే ఎవరైతే దాని ఆ శాసనం రాసిందో ఆ వ్యక్తి మరణిస్తే తప్ప అది చెల్లదు అని మన హెబ్రిలాసిన పత్రులు మనం చూస్తాం కాబట్టి సమస్త మానవాళికి పాపక్షమాపణ రావాలంటే ఖచ్చితంగా మనము ఏ ఏం చేశాడో అనే విధానంలో మనకు ఆ విషయం మనకు అది ఉంది కాబట్టి ఆయన ఎందుకు పంపబడ్డాడు అనే విషయము మనం అర్థం చేసుకోవాలా ప్రతి ఒక్కరి దేవుడు ఈరోజు ఆయన సేవకు ఏర్పరుచుకున్నాడు రాజులని యాజక సమూహంగా పరిశుద్ధ జనంగా రక్షింపబడ్డ ప్రతి ఒక్కరు దేవుని సేవకులే దేవుని ప్రజలే దేవుని యాజకులే కానీ ఎప్పుడైతే అవాదంలో అక్కడ ఆ అవిదేత చూపించి తిన తినవద్దు అన్న పనులు తినరో అప్పుడు వాళ్ళకు మరణం వచ్చింది కాబట్టి మరణం అంతకుముందు మరణం లేదు మనిషికి మరణం లేదు ఎందుకంటే మొదట సృష్టి ఆదం అవ్వాలి కాబట్టి మరణం వెళ్ళింది మనుషుల్ని కాబట్టి మరణాన్ని మురుణులు శాశ్వతంగా దాని విముక్తి కలిగించాలంటే ఎవరైతే ఆ మరణ శాసనం మీద అవి ఆయన రాసిండో ఆయన వస్తే తప్ప అది చెల్లదు కాబట్టి అందుకే హెబిల్ రాసిన పత్రిక అంతా తొమ్మిది పది ఐదు మనం చూస్తే అవన్నీ ఏ ప్రభు గురించి ఇంత స్పష్టంగా రాయబడతాయి అక్కడ మన ప్రభు గురించి రాయబడతాయి కాబట్టి అక్కడి నుంచి దేవుడు మాట్లాడతారు అక్కడ నీ సంతానముకు ఆమె సంతానముకు నేను వైరం కలిగి చేస్తానని కాబట్టి మొట్టమొదటి సృష్టిలో మొట్టమొదట ప్రవచనం అక్కడ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ ప్రవచనం ఏం స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచే స్టార్ట్ అయింది క్రైస్తవ జీవితం అనేది ఒక యుద్ధం లాంటి దాన్ని ఎందుకంటే నీ సంతానం ఆమె సంతానం అంటే సర్ప సంతానకి ఆ స్త్రీ సంతానానికి ఎప్పుడు కూడా అది వైరమే అని అక్కడ ఆరంభమైంది ఆ ప్రవచనం మొట్టమొదటి సృష్టిలో ఈ రోజు వరకు కూడా ఆ వైరం అనేది నడుస్తూనే ఉంది అందుకు ఏ ఏ స్త్రీ ద్వారా అయితే ఏ స్త్రీ అయితే నువ్వు సర్పం మోసగించేందుకు అదే స్త్రీని ఆయన ఒక ఒక కన్య గర్భాన్ని జన్మించి ఒక ఆయనే ఒక సంతానం ఆయన దేవుడే మనకు ఆ ఒక సంతానం లాగా ఆయన కుమారుడుగా జన్మించే లోకంలో దేవుడు ఒక మన శత్రువుల సైతాం మీద అపవాది మీద ఆయన విజయం పొందడానికి ఆయన లోకంలో పుట్టాల్సి వచ్చింది ఎందుకంటే పోయిన అధికారాన్ని తిరిగి మళ్ళీ తీసుకురావాలంటే ఆ ఒక వ్యక్తి కావాలా ఎందుకంటే ఒకని అవిధేత వల్ల అనేకులు ఆ ఎంత అవిధేతలో పడిపోయినారు ఒక విధేయత వల్ల అనేకులు విధేయతలోకి వస్తారు అవిధేత వల్ల పడిపోతే ఏమవుతుంది పాపంలో పడిపోతాయి చూడండి ఒక ఒక్క వ్యక్తి చేసిన తప్పు వల్ల ఆ పాపము మనుషులందరికీ సంక్రమించింది కానీ ఒక వ్యక్తి మరణిస్తే ఆయన మరణం ద్వారా మనుషులందరికీ పాప క్షమాపణ రక్షణ వచ్చింది కాబట్టి ఏసు మన ప్రభు ఈ లోకంలో అందుకు ఆయన పుట్టాల్సి వచ్చింది చాలా మంది ఎంతో కాలంగా సెలబ్రేషన్ చేసుకుంటారు ఏమేమో చేసుకుంటారు అది ఏమన్నా చేసుకొని కానీ ఏసు ఎందుకు పుట్టినన్నప్పుడు అక్కడున్న వాక్యం ఆది కాండం మూడో అధ్యయం పదిహేనో వచ్చంలో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నట్టు కాబట్టి ఈ రోజు కూడా అది జరుగుతూనే ఉంది కాబట్టి ఏ రీతిగా ఆ సృష్టిని మళ్ళా తిరిగిన రెస్టోర్ చేయాలంటే ఆయన ఈ లోకంలో తిరిగి రావాల్సిందే ఎందుకంటే ఆయన రావాలా తర్వాత ఆయన చూపించాలా తర్వాత ఆ పనిని దేవుడు మనకు అనుగ్రహించి అనేకుల్ని ఒక ఆయన ఆయన మార్గంలోకి నడిపించాలంటే ఆయన ఆ రీతిగా తన శిష్యులు పైన మంది శిష్యులు ట్రైన్ చేసి ఆయన అవరోణమైపోయి సమస్త ఆయన మీద అధికారం పొందుకొని వాళ్ళకి వాళ్ళకి ఇచ్చి ఆయన పరలోకం వెళ్ళిపోయింది ఆయన ఆత్మరూపకంగా ఉండి అవన్నీ వాటికి ఆయన బయటపరుస్తా ఈ రోజు కూడా కాబట్టి అందుకు ఎందుకు ఈ విషయం చెప్పినంటే ఏసు ప్రభు అంటడు మీరు ఈ లోకానికి వేలిగా ఉన్నారంట కాబట్టి అందుకు దేవుడు ఆయనే వెలుగు ఆ వెలుగు ఆయన ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళందరికీ దేవుని యొక్క వెలుగు వాళ్ళ హృదయంలోకి వస్తుంది ఆ వెలుగు చీకటి చోట్ల వెలగాల అనేది మనం అర్థం చేసుకోవాలా కాబట్టి ఈ వైరం అనేది ఈ రోజు కూడా నడుస్తూనే ఉంది కాబట్టి ఏ రీతిగా క్రైస్తవ జీవితంలో అర్థం చేసుకోగలం ఏ రీతిగా వాళ్ళకి మనం ఉపశ్రమం కల్పించగలం అంటే బైబుల్లో కొన్ని విషయాలు ఉన్నాయి సాధారణంగా సేవా పర్చల్లో ఈరోజు సాధారణంగా ఏం జరుగుతుందంటే మనము అనేక విధాలుగా అనేక చోట్ల అనేక ప్రాంతాలకు మనం వెళ్తూ ఉంటాం కానీ కొంత కొంతమంది చూస్తాం ఎన్నో మంది ఎంతో మంది పార్సర్స్ మనం చూస్తూ ఉంటాము మన కళ్ళ కనిపిస్తూ ఉంటారు ఎంతో మంది మన సహవాసంలో ఉన్నా కానీ లేకుంటే బయట మన అవుట్ అవుట్ సైడ్ వెలిగినప్పుడు కానీ ఎక్కడ పోయినా కానీ మనకు సహవాసంలో వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ విధానాలు ఏ స్థితిలో ఉన్నారనేది మనకు అర్థమవుతూ ఉంటుంది కానీ ఒక్క విషయం ఏంటంటే దేవుడు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన శాస్త్రులు పరిశీలున్నారు వాళ్ళ విధానాలు చూసిండు తర్వాత అనేకులు అక్కడ ఉన్న ఆ టైంలో ఆయన కాలంలో ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళు దేవుని నమ్ముకున్న కానీ అట్లా ఉన్న వాళ్ళు చూసి అనమాట కాబట్టి ఏది అన్నప్పుడు ఏది సత్యం ఏది అనేది మనం గ్రహించకపోతే అని గుర్తించకపోతే చాలా కష్టం అనట్టు ఎందుకంటే పాత నిబంధన కాలంలోనూ అనేక ప్రవక్తలు మెస్ ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి కానీ ఆయన పుట్టే టైంకి ఒక్కరు కూడా అది గ్రహించలేకపోయినారు కాబట్టి ఆ చదివిన వాళ్ళు కూడా గ్రహించలేకపోయినారు ఆయన పుట్టే టైంకి తర్వాత ఆయన జన్మించిన తర్వాత ఎవరు కూడా ఆయనకు స్థలం ఇవ్వలేకపోయినారు ఎందుకు అంతా మర్చిపోయినట్టు మలాకి గ్రంథం వరకు అతని వందన ధర్మశాస్త్రం రాయబడ ఆ కాలం నుంచి మలాకి గ్రంథం వరకు ఎంతోమంది ప్రవక్తలు దేవుని బిడ్డలు హెచ్చరించినారు ఎంతో మంది కానీ చివరికి మలాకి గ్రంథంకి వచ్చేవరికి భయంకరంగా చెడిపోయింది మొత్తం వ్యవస్థ ప్రవక్త లేడు ఎవరు లేదు మొత్తం భయంకరమైన చీకటిలోకి వెళ్ళిపోయింది అన్నట్టు అది అక్కడి నుంచి నాలుగు వందల సంవత్సరాల డార్క్ పీరియడ్ అంట అంటే చీకటి కాలం అన్నట్టు ఆ టైంలో ఆయన ఆయన ఆయన పుట్టిండు చూడండి మతైసు వాతకు వచ్చేవారికి మళ్ళాకి ఇద్దరు నుంచి మతైసువాత వరకు నాలుగు సంవత్సరాలు నాలుగు లేక నాలుగు సంవత్సరాలు ఈ నాలుగు సంవత్సరాల్లో విశ్రాంతి ప్రజల్లో దేవుని బిడ్డలు విడిగా జీవించిండు పాపం విస్తరించింది భయంకరమైన స్థితిలో ఉన్నారు కాబట్టి దేవుడు చూసిండు కాబట్టి ఆయన సృష్టి మీద ఆయన ఆయన తండ్రి కాబట్టి ఆయన బిడ్డల మీద ఆయన ప్రేమ ఉంటుంది కాబట్టి ఎట్లా దాన్ని రెస్టోర్ చేయాలి ఏ రీతిగా చేయాలంటే దేవాత దేవుడే దిగి రావాల్సిందే ఆయన రావాల్సిందే ఒక మనిషిని పంపిస్తే మనిషి అనుకోవచ్చు కానీ ఆయన ఆ రెండు పాత్రలు ఆయన చూసాడు మనం చూసి ఒకటి దేవుడిలాగా ఉన్నాడు ఒకటి ఒక మనిషిలాగా ఒక సేవకుని కూడా ఉన్నాడు ఇవన్నీ మనము తెలుసుకోవాల విషయం చాలా ఆ మనం అర్థం చేసుకోవాలా ఏంటంటే మనమంతా సేవాపరిచలు ఉన్న వాళ్ళం ఎన్నో సంవత్సరాల నుంచి మనం సేవ పచ్చలు ఉన్న వాళ్ళం మనకి ఇవన్నీ తెలియవని కాదు కానీ ప్రతి దశలో మనము దేవుని బైబుల్ విధానం ఏం చెప్తుంది ఒక ఒక వ్యక్తి బయటికి వెళ్తుందంటే ఒక యుద్ధానికి పోతున్నట్టే నువ్వు సేవా పచ్చలికి వెళ్తున్నావు అంటే ఒక యుద్ధానికి పోతున్నట్టే కానీ యుద్ధానికి పోయేవాడు వాడంద వాడి కార్యాన్ని ఏర్పడి ఉండాలా ఆ యుద్ధంలో వాడు గెలిచేవాళ్ళు ఉండాలా లేక ఆ యుద్ధ విధానాలన్నీ తెలిసి ఉండాలా ఇవన్నీ లేకపోతే ఏ రీతికు కూడా మనము శత్రుల మీద విజయం పొందాం కాబట్టి ఇవన్నీ ఏసు ప్రభు మన తండ్రి మన దేవుడు అవన్నీ మనం చూపించిండు ఆయన అనేక పర్యాల కాబట్టి అవన్నీ అప్పోస్తునకు దేవుడు నేర్పించిండు తర్వాత ఈ చివరి దినాల్లో ఆయన ఈ లోకంలో సేవ ఆరంభించినప్పుడు కూడా ఎప్పుడైతే ఆయన ఈ లోకంలో వచ్చిండో అప్పుడు తర్వాత దానికంటే ముందు ఆయన వాపిసి యోహాను గురించి మనం చూసినప్పుడు ఏసు ప్రభు కంటే సిక్స్ మంతు లేకపోతే సెవెన్ మంత్ ముందు ఆయన ఉడతాడు తర్వాత ఆయన కొంతకాలము ఎక్కడ పోతాడంటే అరణ్యంలోకి వెళ్తాడు అంటే ఆ కాలంలో రెండు సంవత్సరాల కింద చంపాలని ఒక హీరో రాజు ఒక శాస్త్రం రాసినప్పుడు ఏసు ప్రభుని తీసుకొని మరియా వాళ్ళు అంగుప్తికి వెళ్ళిపోతే ఈ ఎలిజబెత్ జకరయ ఇల్లు ఏం చేస్తారంటే అరణ్యంలోకి వెళ్ళిపోతే అది బైబుల్లో లేదు కాబట్టి ఆ వాక్యం మనకు అది చెప్తుంది ఆయన అరణ్యంలో ఉన్నాడని ఆ వాక్యము చెప్తుంది లోకాస్త వార్తలో మనం చూస్తాం ఆ వాక్యం ఆయన అరణ్యంలో ఉన్నాడు కాబట్టి అరణ్యంలో ఎందుకున్నాడంటే ఆ శిష్యువు ఎదిగి ఆత్మ బలపడేంత వరకు ఆత్మ బలపడేంత వరకు ఆయన అక్కడే ఉన్నాడు తర్వాత దేవుని వాక్యము యోహంధకు వచ్చినప్పుడు ఆయన అప్పుడు బయటకు వస్తున్నాడు అరణ్యముల నుంచి అంటే అంతకాలం వరకు ఆయన ఏమున్నాడు ప్రభులో ఉన్నాడు దేవుల్లో ఉన్నాడు ఆత్మ శిశువు ఎదిగి బలం పొంది ఆత్మ మీద బలం పొందేంత వరకు అరణ్యంలో ఉన్నాడు కాబట్టి అప్పుడు ఆయన రిలీజ్ అప్పుడు ఆయన సేవ పరిచయది ఆరంభమవుతుంది అప్పుడు ఆయన కేకలు వేసుకుంటూ అరణ్యంలో ఆయన ప్రకటించుకుంటూ వస్తుంది కాబట్టి భక్తి సమీ వ్యోహాను గురించి కొన్ని విషయాలు మనం చూసిన తర్వాత ఈ ఈ వ్యక్తి ఏ రీతిగా ఇది ఈ రోజుకి ఆ వాక్యం మనకి ఎట్లా వర్తిస్తది కాబట్టి మనం ఇంకా మీదట మనం ఏ రీతిగా మనం ముందుకెళ్లాలా అనేది మనం కొంత వాక్యాన్ని మనం చూస్తాము యోహన్ స్వార్తల నుంచి ఒక వాక్యాన్ని మనం చూస్తాం యోహన్ స్వార్థ మొదటి అధ్యాయము ఐదవ వచనంలో మనం చూస్తాం ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దానికి గ్రహింపకుండేను కాబట్టి వెలుగు చీకట్లో ఉండటమేంది వెలుగు చీకట్లో ఉంది కానీ చీకటి గ్రహించలేని స్థితి ఉంది ఎందుకు గ్రహించలేని స్థితి ఉందంటే చెప్పేవారు లేరు కాబట్టి చెప్పేవారు లేరు కాబట్టి చీకటి అంటే మనం అర్థం చేసుకోవాలా చూడండి సాధారణంగా మనము మనము డే అంతా మనము పగులు పగలు వెళ్తున్నంటాము రాత్రి చీకటి అంటాం ఇప్పుడు ఈ చీకటి కాను ఇది చీకట్లో ఉన్నాం మనం అయితే ఆ దేవుని దేవుని బిడలకు ఎప్పుడు వెలుగు ఉంటున్నారు నువ్వు చీకట్లో ఉండగా నువ్వు వెలుగే కాబట్టి తర్వాత రెండవది ఏంటంటే నువ్వు పంట పగలు ఉన్నావు కానీ నువ్వు చీకట్లో ఉన్నావు ఎట్లా మనం రుజువుపరచగల ఒక వ్యక్తికి మనము దేవుని యొక్క వెలుగును చూపించాలంటే ఇది చీకట్లో నువ్వు చీకట్లో ఉన్నావు ఇప్పుడు వెలుగులో ఉన్న అనుకుంటున్నావు ఇది చీకటి అన్నప్పుడు ఆ వ్యక్తి ఇది ఎట్లా చీకటి అన్నప్పుడు నువ్వు ఎట్లా దాన్ని రుజువుపరచగలవు ప్రభు ఒక వెలుగును మనం ఎట్లా చూపించగలం ఇది మనం అర్థం చేసుకోవాలా ఎందుకంటే ఏసుప్రం అంటాడు కొండ మీద ఉన్న పట్టణం మరుగు ఎండలేదు కొండ మీద పట్టణము మరుగు ఎండలేదు ఎవడైనా దీపస్తంభము దీప కొంచెం కింద పెట్టాడు కానీ దీపస్తంభముని దీపస్తంభం మీదే పెడతాడు దీపాన్ని దీపస్తంభం మీదే పెడతాడు అన్నట్టు కొంచెం కింద పెడితే ఏమవుతుందంటే అది అంతవరకు అయిపోతాడు మంచం కింద పెడితే గంప కింద పెడత అక్కడి నుంచి అంటే ఒక ఆత్మీయ సత్యం ఏంటంటే మొట్టమొదట మనము మన కుటుంబంలో ఒక వెలుగులాగా ఉండాలా అక్కడి నుంచి నువ్వేం చేయాలంటే దీపస్తంభం మీదకి రావాల ఆ దీపస్తంభం నుంచి నువ్వు ఎప్పుడైతే నువ్వు దీపస్తంభం మీదకి వస్తావో అప్పుడు నువ్వు ఆ ఇల్లంతా వెలుగుతుందంట అంటే ఆత్మీయ దశ చేసుకోండి ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలి వెలుగు ఈరోజు మనము మన కుటుంబంలో ఒక ప్రా ఒక విధానంలో మనం వెలుగులాగా ఉన్నాము కరెక్టే కానీ ఒకనొక దినము నువ్వు దీపస్తంభం మీదకి రావాలంటే నీ ఆత్మీయ స్థితిలో నువ్వు ఉన్నతమైన ఆ పర్వతం మీదకి ఎక్కినప్పుడే అప్పుడు అనేకులు చూడగలరు ప్రభువుని జక్కయ్య ఏసు ప్రభు పొట్టివాడు ఆయన పొట్టివాడు జక్కయ్య కానీ ఏసు ప్రభు అక్కడున్న ఇస్రాయల్ ప్రజడెంట్ ఆ కాలంలో చాలా హైట్ ఉంటారు ఇస్రాయల్ ప్రజడెంట్ చాలా ఎత్తుగల వలన అట్లనే ఆ టైంలో ఆయనకి ఏసు ప్రభు చూడాలంటే ఆయనకు వేళ కొల కాలేదు ఎందుకంటే చిన్నగా కాబట్టి ఆయనకు ముఖం కనిపించింది అందుకు ఆయన చెట్ెక్కాల్సి వచ్చింది మీదకి ఎక్కాల్సి వచ్చింది ఎందుకు పైకి ఎక్కితే ఆయన మనం చూడలేమన్నట్టు అదే ఆత్మీయ స్థితులను అర్థం చేసుకుంటే నువ్వు ఉన్నత స్థితిలో ఆయన వెలుగు కనిపిస్తే చీకటి ఉన్న ప్రజలు వెలుగు వైపు చూస్తారు లేదా ఒక భయంకరమైన చీకటి ఉందనుకోండి ఇప్పుడు ఓడల్లో చూస్తాం మనం పడవలు ఈ చేపలు పట్టే వాళ్ళు సముద్రంలోకి వెళ్తారు వెళ్ళినప్పుడు వాళ్ళు లైట్ ఉంటారు లైట్ హౌస్ అనే వాళ్ళు ఉంటుంది పైన అది ఎప్పుడు తిరుగుతుంది ఈ మన ఆంధ్ర ప్రాంతంలో రామాయపట్నం అనే ప్రాంతంలో ఉంటుంది అది సముద్ర ఒడ్డును ఉంటుంది చేపలు పట్టే వాళ్ళు ఎక్కడెక్కడ లోపలికి వెళ్ళిపోతారు కొన్ని కిలోమీటర్స్ వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే వాళ్ళు ఏ టైం ఎటుపోతారు అర్థం కాదన్నట్టు ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ లైట్ను చూసి ఆ వెలుగును చూసి ఏం చేస్తారంటే ఓహో ఈ ప్రాంతంలో మంది ఈ ఆ వెలుగును చూసుకుంటూ ఆ పడవ నడిపించుకుంటూ వచ్చేస్తారు ఒంటికి అది వెలుగు కనిపించకపోతే రమ్యమే తెలియదు కాబట్టి వెలుగు మనసుకి ఎంతో అవసరం అనే విషయం అక్కడ చెప్పబడుతుంది కాబట్టి పగలు ఉన్నప్పుడు చూడండి ఈ లోకంలో మనం ఎట్లా వాళ్ళకి మనం దేవునికి వెలుగు మనం పరిచయం అంటే ను చీకట్లో ఉన్నవనేది ఎట్లా పరిచయం చేయాలా ఇప్పుడు ఉదాహరణకి మనం ఎట్లా అర్థం చేసుకుంటాం ఎంతో మంది తాగులతో వ్యసనాలతోనే బాణిస్తత్వంతోనే ఉంటారు చాలా మంది రకరకాలమైన పాపపు జీవితంలో వాళ్ళు జీవిస్తూ ఉంటారు అయితే నేనన్నా ఒక తాగుబోతూ ఒక బాగా తాగుతున్నాడు కాబట్టి మంచి చదువుకున్నవాడు జ్ఞానవంతుడు అంత బాగానే ఉంది కానీ మంచి తెలియనవాడు అయితే ఆయన నేను చెప్తున్నా నువ్వు ఎందుకు ఎంత భయంకరంగా అది తాగుతున్నావు కాబట్టి దాని వల్ల ఎంత భయంకరమైన నీ నీ అవయవాలు పాడైపోతే చివరికి నువ్వు నీ జీవితం ముగించినప్పుడు నీ పరిస్థితి ఏంది అన్నప్పుడు నేను మా పరిస్థితి నాకు బాగానే ఉంది నా పరిస్థితి నేను మంచిగానే ఉన్నా కాదు నువ్వు చీకట్లో ఉన్నావు నువ్వు చీకట్లో నాకు ఎట్లా చెప్తు నువ్వు నువ్వు చీకట్లో ఉన్న చూడు పట్ట పగలు పట్ట పగలు నాకు కానీ నన్ను చీకట్లోనే ఎట్లా చెప్తున్నావు ఆ ముందు బాటల మీద ఏం రాస్తుంది నా మీద ఏం రాసింది మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని రాయబడింది కానీ నువ్వు తాగుతున్నావా లేదా అంటే నీకు కండ్లుంటే అక్కడ అది హానికరమైంది నువ్వు తాగుతున్నావంటే నీకు కండ్లు ఉన్నాయా అంటే నువ్వు చూడగలుగుతున్నావా లేకు నువ్వు గుడ్డి వాళ్ళలాగా ఉన్నవా అక్కడ రాసింది క్లియర్గా రాసింది అది హానికరం అని అయినా నువ్వు దాని దాన్ని చూసి తాగుతున్నావా తెలిసి తాగుతున్నావా తెలియకుండా తాగుతున్నావా నువ్వు తెలిసి తాగితే అది చదివితే అప్పుడు ఏం జరుగుతుంది అక్కడ అది ఇది చెప్పి నువ్వు పక్కన పడేస్తావు నువ్వు దాన్ని చూడకుండా నువ్వు దాన్ని చూసి తాగుతున్నావా లేకుండా చూడకుండా తాగుతున్నావు అంటే నువ్వు ఎక్కడ ఉన్నావు నువ్వు నువ్వు చెప్పి అనుకుంటున్నావు కానీ నువ్వు చీకట్లో ఉన్నావు నీ చుట్టూ భయంకరమైన చీకటి ఉంది అందుకు ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది కానీ చీకటి దాన్ని గ్రహించలేని స్థితులు ఎందుకు చెప్పేవాళ్ళు లేరు కాబట్టి అందుకు మన ప్రభు ఈ లోకంలో ఆ చీకటి కాలంలో ఆయన ఒక వెలుగులాగా పుట్టింది ఈ ఆ వెలుగు ఎంత అవసరమో మనిషికి వెలుగు లేకుండా మనిషి జీవించలేడు అందుకు ఆయన ఈ లోకంలో ఈ లోకానికి వచ్చింది చూడండి బాపిస్ నుంచి గురించి మనం చూసినప్పుడు మనము ఒక వాక్యం చూసినప్పుడు చూడండి ఐదవ వచ్చంలో ఆ వెలుగు చీకటిలో ప్రకాశించినది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండాను దేవుని యద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండేను అతని పేరు యోహాను కాబట్టి దేవుని యద్ద నుంచి పంపబడ్డ వ్యక్తి ప్రతి ఒక్కరు అంటే ఆ కాలంలో దేవుడు ఈ ఈ దేవుడు ముందే మనకి కానీ చివరికి చివరికి ప్రవక్తైన ఏలియన్ మీ దగ్గర పంపిస్తాను దేవుడు చెప్పిండు ఏమని చెప్పిండ నా ప్ర నా సేవకుడైన మోసే ధర్మశాస్త్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమన్నాడు మోసే ధర్మశాస్త్రాన్ని జ్ఞాపకం చేసుకోమన్నాడు ఏం చెప్పిండ నాలుగో అధ్యయంలో మాలాకి గ్రంథం నాలుగో ధ్యాయము నాలుగో వచనంలో హోరేవ కొండ మీద ఇస్రాయెల్ కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆగ్ఞహించిన ధర్మశాస్త్రం అంత దాని విధులను పట్టలలను విధులను జ్ఞాపకం తర్వాత యహోవ నియమించిన భయంకరమైన ఆ మహాదినం రాకములుపు నేను ప్రవక్త యోగ ఏలియాలు మీ అద్దకు పంపుదును కాబట్టి ఏలియా ఎప్పుడు అంటే బాప్తి సీనిచ్చే ఏలియా ఆత్మ ఉంది అంటే ఈ ప్రవచం అక్కడిక ఇక్కడ చివరిగా అంటే ఈ పాతనిగం నిబంధన కాలము ఎండ్ టైంకి వచ్చేవరికి మాలాకి కద చివరికి వచ్చేవారికి దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తుంది దేవుడు అంటే దాన్ని కంటిన్యూషన్ ఓల్డ్ టెస్టిమెంట్ లో ఎందుకంటే అక్కడికి ఆగిపోలేదు ఎందుకంటే దేవుని ప్రవచనాలు ఎప్పుడు కూడా ఆగిపోవు కాబట్టి అది ఆయన ఆయన ప్రణాళిక నెరవేరేంత వరకు అది కొనసాగుతూనే ఉంటాయి ఎందుకు పది ఆరు నెలలు ధర్మశాస్త్రపకం చేసుకోమన్నాడు అంటే చివరికి వరకు మొత్తం మర్చిపోరనట్టు దేవుని ప్రేమ నుంచి శాశ్వతంగా వాళ్ళు తొలగిపోయిందని అందుకు అది జ్ఞాపకం చేసుకోమంటుండడు చూడండి పది ఆరు నెలలు అంటే చివరికి వరకు కూడా మొట్టమొదటి నుంచి చివరి వరకు కూడా పది ఆజ్ఞల జ్ఞాపకం చేసుకున్నాడు అంటే ఈ పది ఆజ్ఞలనే బైబిల్ అంతా రాయబడింది ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాను చూడండి నేను వచ్చి దేశముని శపించుకున్నట్లు అతడు తండ్రుల హృదయంలో పిల్లలతో పిల్లల హృదయంలో తండ్రి తట్టు తిప్పును ఏలియా అంటే బాపీస్ నుంచి గురించి రాసుండదు అక్కడ అంటే ఒక దశలో ఏలి ఆత్మ బాపీస్ నుంచి వ్యోహాన్లో ఉంది ఒక దశలో ఆయన కూడా ఉన్నాడు అంటే ఏలియా ఆత్మ ఎట్లా వస్తుంది ఇది కొద్దిగా కష్టం ఎందుకంటే బైబిల్ వాక్యం చెప్తుంది ఆ రీతిలో అంటే వాక్య సిహాను ఏలియా ఆత్మ ఉన్నప్పుడు సూచన ఏంటంటే సర్ప సంతానమా అన్నాడు రాబోయే మీకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవరు మీరు తప్పించుకుంటారు ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరినా ఉంచబడింది మారు మనసు తగిన పను ఫలించండి లేకుంటే మీరు నరికి అగ్నిగుణంలో పాడేస్తారు నరికి పోయి పడతారని చెప్పిండి అక్కడ అప్పుడు ఏలి ఆత్మ ఉన్నతంలో రాబోయే లేకుంటే ఏరెవరు మేమైనా కనిపెట్టుకోవాలా చూడండి ఇది చాలా మనకి ఆశ్చర్యకరం ఎందుకంటే ఇవన్నీ మనం అర్థం చేసుకపోతే ఏమవుతుందంటే మన ఆత్మీయ జీవితంలో ఇవన్నీ ఇవన్నీ క్యారెక్టర్స్ ఎట్లా దేవుని వాక్యం ఎట్లా అర్థం చేసుకోవాలా దేవుని ఆత్మ ఎట్లా నడిపేస్తుంది ఏది కాదు ఇవన్నీ ప్రవచనాలు మనం అర్థం చేసుకోవాలి లేకపోతే చాలా కష్టం ఏసు ప్రభు కూడా మన ప్రభు ఒక ప్రవర్తన కనిపించింది అవి అనేకులు ఆయన ప్రకటించి ఒక ప్రవచనం జ్ఞాపకం చేసిన ఆది మొట్టమొదట మొట్టమొదట ప్రవచనం అదే నీ సంతానంకు ఆమె సంతానకు వైరం అని ఆ వైరం ఈ రోజు కూడా ఉంది ఎవరు దాన్ని గ్రహించగలరు ఇవన్నీ జరుగుతున్నాయి అది అని అనుకుంటారు కానీ అసలు ఎట్లా అది ఎక్కడ స్టార్ట్ అయింది ఎందుకు స్టార్ట్ అయింది అది అది ఎవరో చెప్పలేదు కష్టం అన్నట్టు కాబట్టి ఇది మనము అనేకులకు మనం ఏం చేయాలా దాని విధానం మనం చూపించాలా కాబట్టి ఈ విధానం మనము అనేకులకి మనము చెప్పకపోతే వాళ్ళకి ఎట్లా ఉండాలా ఏం ఏ రీతికి పోవాలనే తెలియని స్థితి ఉంటుంది కాబట్టి అందుకు దేవుడు మాట్లాడుతుంది అక్కడ చూడండి యోగాన్ని గురించి మనం చూసినప్పుడు అక్కడ చెబుతున్నక్కడ అతని మూలంగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగుని గుచ్చి సాక్షి మిస్టలకు సాక్షిగా వచ్చాను కాబట్టి అతని మూలంగా అందరూ విశ్వసించాలా అంటే అది పాయింట్ అన్నట్టు అంటే అతని మూలంగా అంటే అతనే మూల కారణం కాబట్టి అసలైన మూలరా ఏసు క్రీస్తు కాబట్టి ఏసు ద్వారా దేవుని ద్వారా పంపబడ్డ వ్యక్తి కాబట్టి ఆయన దేవుని దేవుని ద్వారా వచ్చిన వాడు కానీ అక్కడ మనం చూస్తే అతడు ఆ ఆ వెలుగుని గురించి సాక్షి మెటకు సాక్షిగా వచ్చి అతని మూలంగా అందరూ విశ్వసించాలంట అంటే ఆత్మీయ దర్శనలు అర్థం నీ మూలంగా నా మూలంగా ప్రతి ఒక్కరు ఏసు ప్రభులందు విశ్వాసం ఉంచే చేయాల అంటే ఏ రీతిగా మనం వాళ్ళ విశ్వాసంలోకి నడిపించగలని చెప్పండి ఈ రోజు సాధారణంగా అందరూ నమ్ముతారు కానీ విశ్వాసం ఉండదు నిశ్వాసానికి నమ్మకం చాలా తేడా ఉంటుంది నమ్మే విధానం అంటే అది మూఢ నమ్మకం నమ్మటం అనేది మూఢనమ్మకం అని విశ్వాసం ఇది అది జరగందన్నట్టు చెల్లించినది మనిషి హృదయం నుంచి చెల్లించిందన్నట్టు అంటే చెరగనది అలాంటి విశ్వాసము మనుషుల్లోకి రావాలని నీ మూలంగా అంటే ఎట్లా ఉండాలా నువ్వు ఏసుప్రభకు వెలుగుని చూపించేవారిలాగా ఉండాలా వ్యక్తి అంటే ఒక దేవుని సేవకుడు దేవునికి వెలుగుని చూపించాల మనుషులకి నువ్వు చీకటిలో ఉండవు అంటే చీకటి అంటే ఏంది నువ్వు ఫస్ట్ పరిచయం చేయాల చీకటి ఎట్లా ఉంటుంది వెలుగు ఎట్లా ఉంటుంది ఇప్పుడు నువ్వు రెండు తీర్మానించుకో ఈ రోజు నీ జీవితం ఎట్లుంది ఈ రోజు మన జీవితాలు ఎట్లున్నాయి చీకట్లో ఉన్నాయా ఎట్లా ఉన్నాయి అనేది అనేకులకు ఆయన ప్రభుని పరిచయం చేయొచ్చు చూడండి వెలుగు లేకపోతే మనం ఎంతగా వెళ్ళవెళ్లాడిపోతాం కదా కానీ చీకట్లో జీవిస్తే అదే ప్రపంచం అనుకుంటున్నావు కాబట్టి ఆ ప్రపంచం నుంచి చీకటి నుంచి వెలుగులోకి రావాలా అంటే మృతుల లోకాల నుంచి సజీవ లోపల తీసుకొని రావాలా దేవుని అద్దరించి పంపబడిన వ్యక్తి చేసే పని అది మన ప్రభు మన తండ్రి అనే దేవుడు చీకట్లో ఉన్న మనల్ని ఆయన వెలుగులోకి నడిపించాడు అంధకారం మనల్ని శత్రు ఆ చెర్లో ఉన్న మనలందరినీ మరణం బానిసత్వం నుంచి మన ప్రభు జీవంలోకి నడిపించిన్నాయి ఈరోజు ఎంతోమంది ఆయన జీవాన్ని చూడలేని స్థితులు ఉన్నారు ఆయన వెలుగుని చూడలేని స్థితులు ఉన్నారు ఆ విధంగా ఆ లెవెల్లో మనం మన ప్రభువుని మనం చూపించగలవా అంటే ఆ లెవెల్లో మనము కొండ మీద ఉన్న పట్టణం లాగా ఒక వెలుగులాగా దీపస్తంభం మీదకి రావాలంటే ఎక్కడి నుంచి ఎక్కడ రావాల నువ్వు కింద నుంచి ఒక కింద స్థితిలో నుంచి నువ్వు దీపస్తంభం మీదకి వస్తే ఆ దీపస్థంభ ఆ వెలుగు వెలుగుతుంటే ప్రపంచానికి వెలుగులాగా ఉన్నారు ఇది లోకానికి వెలుగై ఉండాలని ఈశ్వరు చెప్పిండు కొండ మీద ఉన్న పట్టణం మరుగై ఉండదు కనిపిస్తుందని చెప్తుండవు అట్లా కనిపిస్తుందా దేవునికి వెలుగు ఈరోజు లోకంలో అట్లా అట్లా ఆయన వెలుగును ప్రకటించే వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో దేవుని వెలుగు మనలో ఉన్నప్పుడు ఆ వెలుగును మనం అనేకులు చూపించకపోతే చాలా కష్టం చూడండి మొన్నటి దినం మేము ఒక ప్రాంతానికి ప్రేయర్ మీటింగ్కి వెళ్తుంటే జీజ్ నగర్ అనే ప్రాంతానికి ఒక వ్యక్తి నడి కారు ఉంటుంది మినిమం ఒక యాభై సంసలు ఉంటాయి యాభై సంసలు చనిపోయింది మరి యాక్సిడెంట్ చనిపోయిన రోడ్డు మీద అప్పుడు నాకు అనిపించింది ఈ వ్యక్తి ప్రవ్వ ఈ వ్యక్తి నరకానికి పోయినట్టే కదా ప్రవ్వ అంటే వ్యక్తి ఒకవేళ రక్షణ ఎవరికైనా చెప్పిందో ఎవరికైనా సువార్థ చెప్పిందో లేకపోతే చెప్పలేదు ఒకవేళ చెప్పకపోతే తన వ్యక్తి నరకానికి పోయినట్టే కదా చాలా బాధ అనిపించింది చూడండి ఎందుకంటే ఈ ఈ విధానంలో మనం అర్థం చేసుకున్నప్పుడు ఒక ఆత్మ కోసము ఆయన ప్రతి ఒక్కరి కోసం ఆయన రక్తానికి కానీ ఒక దశలో అది ఎంతో వేదన దుఃఖం అనిపిస్తూ ఉంటుంది కదా ఎవరో ముగ్గు ముక్కు మొక్కం తెలియని వ్యక్తి చనిపోతే మనం ఎందుకు బాధపడాలా అంటే దేవుని హృదయము ఎంతగా వేదన పడుతుంది అది మనం అర్థం చేసుకోవాలా అంటే ఎంతోమంది ఇంకా చీకట్లో ఉన్నారు ఆయన వెలుగు వెలుగున చోట వెలుగు ఎన్ని లైట్లు వేస్తే ఏం లాభం వెలుగుదంతా అన్ని లైట్లు ఒకది ఎక్కడే వెలిగితే ఏం లాభం చెప్ప లాభం లేదు ఎక్కడ చీకటి ఉందో అక్కడ పోయి వెలగాలన్నారు ఎక్కడ చీకటి ఉందో అక్కడ పోయి వెలగాల ఆయన ఈ లోకంలో వచ్చినప్పుడు అనేక జీవితాలు వెలిగించి ఒకప్పుడు మన జీవితాలు కూడా అంధకారంలో ఉన్నాయి చికట్లో ఉన్నాయి ఒక ఆత్మ కొరకు ఆయన ప్రతి కొరకు ఒక్క గొర్రె కొరకు ఆయన పరిగెత్తుంది అట్లా మనం దేవుని శువార్త ప్రకటించిన అందుకే పౌలు అంటాడు ఆయన సిరువు మరణ వ్యర్థం కాకున్నట్లు నేను ఆయన నామ మెరిగిన చోటల్లా ఆయన సువార్త ప్రకటించింది అంటాడు ఏసు ప్రభు ఒక సిలువు మరణం వ్యర్థం కావద్దు ఇందు వాక్యం బైబుల్లో ఆయన సిలువు మరణం వ్యర్థం కావద్దు ప్రతి ఒక్కరూ ఆయన సిలువును చూపించాలా ఆయన ఆయన వైపు నడిపించాలా ఆ సిలువు దగ్గర తీసుకొని రావాలంటే అది చాలా ప్రయాసింపబడింది ఏసు ప్రభు ఒక జీవితం మన ప్రభు చూడండి మన ప్రభు కూడా ఆయన ఈ వచ్చినప్పుడు ఎంతమందిని ఆయన ఆకర్షించుకున్నాడు అందరి కొరకు సమస్త మానవాళి కొరకు ఆయన రక్తాన్ని కాచింది కదా క్రయదానంగా తన ప్రాణాన్ని పెట్టి త్యాగం చేస్తున్నాడు ఆయన తన జీవితాన్ని త్యాగం చేస్తాను ఏకైక కోమాలను త్యాగం చేస్తున్నాడు సమస్త మానవాళి కొరకు అందరి మీకు గుర్తుందో లేదు క్రెయిమ్ బ్రిడ్జ్ అని లండన్ అక్కడ ప్రాంతంలో ఒక బ్రిడ్జ్ ఉంటుంది అది ట్రైన్ వచ్చినప్పుడు ఆ బ్రిడ్జ్ లెవెల్ గా ఉంటుంది ట్రైన్ వెళ్ళిపోయినప్పుడు అది మొత్తం పైకి వెళ్ళినప్పుడు అక్క పడవలు షిప్లన్నీ అక్కడికి వెళ్ళి వెళ్తూ ఉంటాయి నేను బహుశా తెలుసు అయితే ఆ తనకు ఒక కుమారుడు ఉంటాడు అని చెప్పాడు ఎట్లా దాన్ని చేస్తావని అని చెప్పేసి ఆయన చూడడానికి తన కుమారుడు అక్కడ వచ్చినప్పుడు ఆయన ట్రైన్ వచ్చే టైంకి షిప్లు వెళ్ళిపోయిన ట్రైన్ వచ్చే టైంకి ఏమైంది ఆ పిల్లడు అక్కడ పక్కన ఆడుకుంటూ ఆ టైంకి ఏం జరిగింది ైతే ఆయన దాన్ని క్లోజ్ చేస్తున్న ఆ టైంకి ఆ పిల్లవాడు ఆ రైల్ పట్టాల మీద తన కాలు ఇదికున్నప్పుడు ఆ ట్రైన్ దగ్గర పడుతుంటుంది ఓపెన్ చేస్తే కొడుకు క్లోజ్ చేస్తే కొడుకు చనిపోతాడు ఒక ఒక్క కొడుకు కాపాడుకోవాలన్నా లేకుని వందల మంది ప్రజలు ఆ ట్రైన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ తండ్రి వేదన ఎట్లుంటుంది ఆ తండ్రి హృదయ పరిస్థితి ఎట్లుంటది చివరికి తీర్మానించుకొని అది క్లోజ్ చేసినప్పుడు ఆ ట్రైన్ వెళ్ళిపోతూ ఉంటే ఆ బిడ్డ ఆ ట్రైన్ ఎప్పుడైతే అతని మీద గోలు వెళ్ళిపోయిందో ఆ రక్తము తన ఆయన మీద పడడం మనం తండ్రి మీద అప్పుడు ఆయన చూస్తున్నాడు ఆ ట్రైన్ లో వెళ్ళే వాళ్ళు ఎట్లున్నారు భయంకరమైన పాపములు ఆల్కహాల్ అభిచారము పాపముల నుండి తులదూగుతూ ఇచ్చలవిడిగా జీవిస్తూ ఆ ట్రైన్ లో గోల చేసుకుంటూ అల్ల చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అప్పుడు ఆ తండ్రి వేదన వీళ్ళ నా కుమారుడు నేను ఇంతగా త్యాగం చేసుకున్నా వీళ్ళ కొరకైనా అని ఆయన ఎంతగా వేదన పడినట్టు తండ్రి నన్ను అర్థం చేసుకున్న ఉపమాదేవిత మన తండ్రి మన సృష్టించిన మన సృష్టికర్తైన దేవుడు తన ఏకైక కుమారుడు మన కొరకు బలిగా అర్పించబడ్డాడు ఎందుకు మన పాపములు నిమిత్తమై అంతగా ఆయన త్యాగం చేసి ఆ శిలువను సహించి ఆ శిలు గొప్ప యుద్ధం చేసింది లోక పాపాన్ని ఒకటేసారి ఆయన భరించగలిగింది తన జీవితాన్ని త్యాగం చేస్తుంది ఈ లోకానికి ఒక వెలుగు ఆ వెలుగును ఆయన చూపించింది అనేక జీవితంలో ఆ వెలుగు ప్రసరింపబడింది అలాంటి వెలుగు ఈరోజు మన జీవితాల్లో మన హృదయాలలో అది మనం నింపుకోగలుగుతున్నాం నింపుకోగలిగి మనం జీవిస్తున్నాం అంటే చీకటి నుంచి ఆయన దేశం త్యాగం కదా ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన సువార్త ప్రకటించుకుంటూ వాపసిం చి దగ్గరికి వచ్చింది ఆయన నలభై దిన అపవాది చేత శోధింపబడి ఉపవాసం తర్వాత వాపీసం చేసుకున్న తర్వాత ఏం జరిగిందని పశురాత్మ అభిషేకం ఆయన మీదకి చూస్తాం ఈయనే నా ప్రియ కుమారుడు ఈయనేది నేను ఆనందిస్తానని ఒక శబ్దం ఆకాశం నుంచి మనం తండ్రి మాట్లాడడం అని ఎప్పుడైతే నువ్వు రక్షింపబడి అదొక ప్రిన్సిపల్ మనం నేర్చుకోవాలా అందుకే ఏసు ప్రభుక లైఫ్ ఆయన లైఫ్ మనం స్టడీ చేయాలా ప్రతి క్రైస్తవుడు ప్రతి దేవుని సేవకుడు ఈరోజు ఏసు ప్రభుక లైఫ్ మన స్టడీ చేయాలా ఆయన సేవ ఎట్లా ఆరంభమైంది ఎట్లా ముగించింది ఈ మధ్యలో ఏం జరిగింది నీ నా జీవితం అట్లా ఉందా అని చేసింది మూడున్నర సంవత్సరమే సేవ కానీ ఈ సృష్టినే తారుమారు ఒక దేవుడిలా నీలాగా నాలాగా తండ్రి చిత్తాన్ని ఆయన ఆయన ఆయన మీద వేసుకొని చిత్తానికి విధేయత చూపిస్తూ అలాంటి గొప్ప పరిచయ చేసి తన ప్రాణాన్ని త్యాగం చేసి ఆ సేవా జీవితం ఆ పరిచర్ ఈ దేనికి దారితీస్తుంది ఏ రీతిగా తండ్రిని మహింపరుస్తుంది అనేది ఒక విధానము ఆయన చూపించింది ఈ లోకంలోకి వచ్చినట్టు ఒక మాదిరి మాదిరికరమైన జీవితం ఒక మనుషుల లాగా ఉండి మనిషి కుమారులాగా ఒక దేవుళ్ళ అంటే ఇది సాధ్యము ఇట్లా మీరు జీవించొచ్చు ఇట్లా మీరు చేయాలా అని ఆయన చెప్పిండు ఈరోజు అలాంటి విధానం ఎక్కడుంది చెప్పండి ఆయన బాప్తిసం పొందిండు ఎప్పుడైతే నువ్వు బాప్తిసం పొందతో తర్వాత పశుదాత్మ అభిషేకం ఆయన ఆయన మీదకి వచ్చింది పావురూం వల్లే తర్వాత ఈ నేను ఆ ప్రియ కుమారుడు ఈ నేను నేను ఆనందిస్తాను ఒక శబ్దం పైన అంటే మనం ఆయన ప్రియ కుమారుడు ప్రియ కుమార్తెలం మనం అంతా కూడా నిజంగా మనం ఆయన ప్రియ కుమారులం ప్రియ కుమార్తెలం అయితే తండ్రిని సంతోషింప చేయాలా తండ్రిని ఆనందింప చేయాలా మనం ఆయన కుమారులం ఇప్పుడు మనం ఆయన తండ్రిలాగా ఇప్పుడు ఆయన ఈ లోకంలో చాలా కుమారులాగా ఉన్నాడు మీద ఎట్లా ఆధారపడాలా తండ్రి మీద ఎట్లా జీవించాలనేది ఆయన ఆ విధానం నేర్పిస్తూ తండ్రికి కుమారుడికి కలిగిన సాంగత్యం ఆ రిలేషన్షిప్ ఏంది అనేది ఆయన చూపించిండి అది ఆ విధానం ఇవన్నీ మనం తెలుసుకోపోతే దేవపరిచేలో మనం ముందుకు పోలేము ప్రభు కొరకు వెలుగులాలు చూపించలేము నేకులు వెలుగును మనం ఎప్పుడెప్పుడైతే మనం ఆయనను ఆయన పోలి నడుచుకుంటామో అప్పుడే నువ్వు సంపూర్ణ స్థితికి ఎదిగి ఆ కొండ మీద ఉన్న ఆ దీపస్తంభంలాగా నువ్వు ఒక ప్రపంచానికి వెలుగులా ఉంటావు వేసుకోకానికి వెలుగని కాబట్టి ఎట్లా వెలుగు నిజంగా ఈ లోకానికి నేను వెలుగులా ఉన్నానా లేదా అనేది అది మన బాధ్యత అది మనం పరిశీలించుకోవాలి నేను కూడా వెలుగు అని మనం చెప్పుకుంటాం కరెక్ట్ అది మనం వెలుగే కానీ ఆ వెలుగు మనుషులు చూడాలి కదా వెలుగు ఎక్కడ అవసరము చీకటి దగ్గర అవసరం ఆ చీకటి చోట్ల పోయి వెలిగితే ఆ చీకట్లో ఉన్న వాళ్ళంతా ఏం చేస్తారు రంగులోకి వస్తారు ఇది ఎగ్జాంపుల్ మీరు ఒకసారి మీరు అర్థం చేసుకుంటే ఉమాయరీతిగా ఒక పెద్ద లైట్ ఉందనుకోండి ఎక్కడెక్కడ ఉన్న ఏగలు దోమలు చీకట్లో పురుగులన్నీ ఏం చేస్తాయి ఆ లైట్ దగ్గరికి వస్తాయి ఎందుకు వస్తాయి ఉమాయరీతిగా అర్థం చేసుకోవాలి మనం ఆ వెలుగు దగ్గరికి వస్తే అవన్నీ ఈ లోకంలో ఆ నిజమైన వెలుగుండెనందుకే అక్కడ మనం చూసేవన్ సో నిజమైన వెలుగుండెను అది లోకంలోకి వచ్చిచ్చు ప్రతి మనుషుని వెలిగిస్తుందంట అంటే అబద్ధమైన వెలుగు కూడా ఉందని అది అర్థం కదా ఎందుకు మనుషులు ఇంకా చీకట్లో చేస్తారంటే అది నిజమైన వెలుగు కాదు చెప్తే కొద్ది కష్టం మరి నిజమైన వెలుగు ఒకవేళ నీలో నాలో ఉంటే ఆ వెలుగును మనం చూపించాలి కదా నిజమైన వెలుగుండెను అది లోకంలోకి వచ్చి ప్రతి మనుషుని వెలిగిస్తుందంట అంటే ఆ వెలుగును మనం ఎట్లా చూపించాలంటే నిజమైన వెలుగు ఎప్పుడు వస్తుంది తెలుసా నిజమైన వెలుగు ఎప్పుడు కూడా కింద ఉండదు అది ఉన్నతమైన ఉన్నత స్థితిలో ఉంటుంది అన్నట్టు అంటే మనుషులందరూ చూస్తారు వాళ్ళ వాళ్ళ కళ్ళు చూస్తానట్టు ఇది వెలుగు అని అంటే ప్రభుని చూస్తారు అన్నట్టు ఆ లెవెల్లో ఏసు ప్రభుని ఆయన నామాన్ని మనం ప్రసిద్ధి చేయాల అట్లా మనం చేయాలంటే ఎన్నో విధానం ఉంది బైబుల్లో కాబట్టి అది కొద్ది కష్టంగా ఉంటుంది వినడానికి కష్టమే అది పాటించడం కూడా కష్టమే అయినా సరే కష్టం అనుకుంటే అది కష్టంగానే ఉంటుంది నేను ప్రభు కొరకు జీవించాలా ప్రభులాగా జీవించాలనుకున్న వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు లేదు ఉన్నకాడికి సనుకున్న వాళ్ళు అక్కడే ఉండిపోతారు అని మనం అట్లా ఉండొద్దనట్టు మంచినీళ్ళ బట్ట విత్తనము ఒకటి నూరు ముప్పదంతులుగా ఫలిస్తుంది ఒకటి అరవదంతులుగా ఫలిస్తుంది ఒకటి నూరంతలుగా ఫలిస్తుంది ఈ మూడు కేటగిరీస్ లో నువ్వు ఏ స్థితిలో ఉన్నావు నువ్వు ముప్పదంతల స్థితిలో ఉన్నవా లేకుంటే స్టార్టింగ్లోనే ఉన్నవా లేకుంటే అరవదంతల్లో ఉన్నవా లేకుంటే నూరంతలకు ఎదుగుతున్నవా ఇవన్నీ ఆత్మీయ విధానం అన్నట్టు నువ్వు నూరంతలకు ఎదిగినప్పుడు ఏమవుతుందంటే ఆ లెవెల్కి నువ్వు పోతున్నప్పుడు అప్పుడు నువ్వు అప్పుడు నీలోన్న వెలుగు దేవునికి వెలుగు అనేకునికి వెలిగిస్తూ ఉంటది దేవునికి కార్యాలు జరుగుతూ ఉంటాయి చూడండి ఒక విషయం నేను చెప్పిన ముందుకు వెళ్తాం మోషే గురించి మనం చూస్తాం మోషే యొక్క విధానం ఎట్లుంటుందంటే సాధ్యమైతే అన్ని సకల మంచి సాధ్యం అయితే అంటే ఆయన గొప్ప ప్రవక్త అంటే ఆయన విధానము వాడు ఎట్లా వస్తుండడు అనేది మనం అర్థం చేసుకోవాలి ఒకసారి ఆయన ఆయన విధానం ఏంటంటే అన్ని అంత బాగుంటే అంత ఓకే ఏదైనా తేడా వచ్చిందనుకో ఇది నా ప్రాణాల మీదకి వస్తా అనుకుంటే పారిపోతారు అన్నట్టు నాకు ఏం సంబంధం లేదంటే వెళ్ళిపోతారు అలాంటి మైండ్ అలాంటి విధానం అన్నట్టు మోసే ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఆ ఐగురుతుని చంపినప్పుడు ఆయన ఏం చేసిందో రాజు చంపాలని అన్నప్పుడు ఏం చేసిందో అక్కడి నుంచి పారిపోయింది ఆయన ఆయన ఆయన నా ప్రజలు నేను అట్టైనా ఈ నుంచి కాపాడాలని ఆయన ఆయన ఊరుకున్నాడు ఆ రీతిగా అయితే అది జరిగిందా అది మానవ శక్తితో జరిగేది కాదు అది మానవ శక్తితో జరిగేది అనే కాదు తర్వాత ఆయన ఏం చేసిండు ఇద్దరు తన మిగతా దేశానికి వెళ్ళిండు అక్కడ కొంతకాలం ఉన్నాడు అక్కడ వాళ్ళతో అట్లా ఆ బావి దగ్గర కొంతమందిని కొట్టిండి అట్లా అట్లా మోస చాలా తప్పిదమ్మలు చేసి ఒక విధంగా అర్థం చేసుకుంటే కొన్ని మిస్టేక్స్ చేసిండు ఆయన అయితే అబ్రహాంకు దేవుడు ఏమి వాగ్దానం చేసిండు ఆది కాలం పదిహేనో అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చిన నాలుగు వందల సంవత్సరాలు అబ్రాహ్మ పరదేశంలో వాళ్ళు అంటే ఏరొక దేశంలో వాళ్ళు బానిసలుగుంటారు ఆ తర్వాత నేను మళ్ళా వాళ్ళు అంటే దేవుడు చెప్పిన మాట అబద్ధికుడు అంటవా నాలుగు సంవత్సరాలు ఆయన చెప్పినప్పుడు అబ్రాహ్మతో చెప్పినప్పుడు నాలుగు సంవత్సరాల తర్వాత ఏం జరిగింది నాలుగు సంవత్సరాల తర్వాత ఇస్రాయల్ ప్రజలు అక్కడ ఉండటం దేవుని చిత్తం తర్వాత ముప్పై సంవత్సరాలు ఎందుకు అక్కడ నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఉన్నారు అక్కడ ఎందుకు మూష వల్ల అది ఆలస్యమైంది మూష అప్పుడుకి సిద్ధపడలేదు మూషలో ఎన్నో బలహీతలు ఉన్నాయి మనకు ఆశయం ఉంటుంది తెలుసా నిన్ను గొప్ప సేవ చేయాలా నేను అనేకులు ఆత్మ రచించాలని ఎంతో తపంతో మనకు పోతూ ఉంటాం అది మంచి ఆసక్తి దేవుని పట్ల అలాంటి వాటి నేను చాలా ముందుంటా మిగతాది ఏమన్నా కానీ ఆశతో ఉంది కానీ ఆశ తగ్గట్టు దాని విధానం ఉండాలి కదా కానీ మోసే ఆ ఒక్కరే అట్లా అందరిని చంపుకుంటూ రావాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టాల అది కానిపోయినది అంటే నలభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు వాళ్ళు అక్కడ ఉన్నారు అక్కడ ముందు రెఫరెన్స్ బైబిల్లో వాక్యం ఎందుకంటే సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యమైనది అప్పుడు మోసే సిద్ధపడలే ఈ ఇన్ని వలయతులని ఈని ఎట్ట తీసుకొని రావాలా అని తర్వాత దేవుడు విడిచిపెట్టిండి ఆయన విడిచిపెట్టలే చూడండి అప్పుడు ఏం జరిగింది ఐగుప్తు ఐగుప్తుని చంపటం తర్వాత అక్కడి తిరిగి రావటం కాబట్టి అది ఇంకా దేవుడిగా చేయబడలా అంటే ఇంకా అతన్ని సాధువు కాలేదు దేవ జీవితంలో సాదువు జీవితము సామాన్యమైన జీవితము తగ్గింపు జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనది ఇక తగ్గింపు జీవితం లేకపోతే ఇతరులు మనం ప్రభుత్వం నడిపించలేదు అది అసాధ్యమన్న అందుకు మనం నలగొట్టబడాలా మనం విరగొట్టబడాల లేకపోతే దేవుని పరిచయా ముందుకు పోదు దానికి మన ప్రవేదనకు ఉదాహరణ ఆయనే మనకు మనకు మాదిరి ఆయన ఎంత పొగల పగలంతా ఎంత బిజీగా ఉన్నా కానీ ఒక టైం తీసుకుంటుండ వాక్యంలో అంటే వాళ్ళందరూ వీడి కలిపి శిష్యులు పంపించేసి ఏకాంతం విని ప్రార్థించేవారు బ్యాటరీ లో అయిపోతుంది చూడండి ఆయన ఇంకా దీవులుగా చేయబడలే ఎప్పుడైతే మన దీనులుగా తగ్గింపు జీవితం కలిగి ఉంటామో అప్పుడే దేవుడు మనల్ని వాడుకుంటాడు ఆత్మీయ జీవితంలో కూడా అంతే పౌలు అంటాడు నేను ఇతరులకు బోధించి నేను ఎక్కడ ప్రసత్తులు పడిపోతానని ఆయన తన తన అలగొట్టుకున్నాడు ప్రార్థన్య జీవితంలో సాధారణంగా చాలా మంది ఉంటండి ప్రార్థన ప్రార్థన ప్రార్థన అని చెప్తూ ఉంటారు ఎప్పుడు ప్రార్థన అయినా ఏరే ఏరే ఏరే మాటే ఉండదంటే సేవ అవుతానంటే నువ్వు చేయాలా నువ్వు ప్రార్థనలో ఆయన సన్నిధులను నలగొట్టబడాలా విరగొట్టబడాల అప్పుడే కానీ నువ్వు ఎప్పుడైతే యాపోపు ఎంతగా పెనుగులాడిండో ఎంతగా అతను గోజారిండో అప్పుడే అతను ఇస్రాయల్ గా మోసేవాడు అంతే ప్రతి ఒక్కరు అంతే పండగ బండగా చేల్చిపోతే నీళ్లు రావు ప్రతిదీ మన ఉదాహరణ బైబిల్లో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి మన జీవితం కూడా అట్లా అట్లా సాధు చేయకపోతే మనం ప్రభు కొరకు మనము జీవించలేము ఏసు ప్రభు మన ప్రభు ఈ లోకంలో ఎట్లా వచ్చి అని ఎలాంటి పరిచయం అలాంటి పరిచర్ మనము ఈ లోకంలో మనము చేయాలా లేకపోతే ఆయన కొరకు మనం ఈ లోకంలో వెలుగులాగా ఉండలేము చూడండి ఆరు లక్షల మంది జనాల్ని ఇస్రాల్ పజైన దేవుడు ఐగుతు దేశం నడిపిస్తున్నాడు అంటే అప్పటికి ఆయన విధానం ఏంది ఎంతగా సాధు చేయబడ్డు ఎంత దేవుడిగా మార్చబడ్డాడు దేవుడే సాక్ష్యం నా శివుగైన మోసే సాత్వికుడని అంటే ఒక దశ నుంచి ఒక దశ వరకు ఆయన ఆయన ఆత్మీయ స్థితి మీరు చూడండి ఒకసారి ఆ స్థితిలో మనం పోకపోతే అలాంటి బలమైన సేవ మనం చేయలేదు ఐగుర్తి నుంచి ఇస్రాల్ ప్రజ ఆరు లక్షల మంది చూడండి కాబట్టి ఇంకొక దశ అని ఎట్లా కనిపిస్తుందో తెలుసా ఇస్రాల్ ప్రజలు పాపం చేసినప్పుడు దేవుడు అంటాడు మోసే పక్క జరుగు ఒక క్షణంలో వాళ్ళ వాళ్ళని కాల్చి లేదు ప్రవ్వా అని మోసే ఏం చేసాడు ఆయన పాదాల మీద పడి ఆయన దగ్గర సాగిల పడి ఆయన ఆ తెగుళ్ళు ఆయన మీద రానివ్వలేదు మోషే అడ్డుపడి అక్కడేమో నా ప్రాణం కాపాడుకుంటే చాలని వాళ్ళు ఎట్లా పోతే నాకెందుకని మోషే అక్కడ అక్కడ మొదటి స్థితిలో ఈ చివరి స్థితికి వచ్చేవారు జీవితం ఎట్లుంది ముందు నన్ను దాటిపోతేనే ప్రభావం వాళ్ళ దగ్గర నువ్వు అన్నట్టు కంటే ఎంతగా ఆత్మీయ స్థితిలో అతను ఎదిగిండు మోషే ఇలాంటి మార్పులు మన జీవితంలో కూడా రాకపోతే ఆ స్థితికి మనం ఎదగలేమన్నాం దానికి ఏంది ఆయన సన్నిధిలో ఆయన బాధర్ దగ్గర కూర్చొని మనం మన జీవితాలను సంపూర్ణంగా నల్లగొట్టుకోవాలి ఏసీ ప్రభు కూడా మన మన ప్రభువు ఆయన రాత్రంతా ప్రార్థన చేసి దాన్ని వేడుకునేవాడు ఆయన ఏం బయలుపరిచిండో ఉదయం లేసి అందరికీ బోధించేవాడు ఈ ప్రిన్సిపల్ మనం నేర్చుకుంటే నీ సేవా జీవితం ఉన్నత స్థితికి వెళ్ళిపోతుంది నాకు ఇవన్నీ అక్కర్లేదు నేనేదో చేసుకుంటూ పోతానంటే దేవుని ఆత్మ నడిపింపు లేకపోతే కష్టం అన పశుధాత్మ నడిపింపు అభిషేకం అందరూ పొందుకున్నట్టు బైబుల్ చెబుతుంది దేవుని అభిషేకం లేకపోతే మనం పరిచయం చేయడం అసాధ్యం ఎందుకంటే బైబిల్లో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి అపోలో గురించి మనం చూస్తాం విద్వాంసకుడు లేఖనంలో విద్వాంసకుడు గొప్ప వాక్యం చెప్పే పరిచయం చేసేవాడు అవుల కంటే వాక్యం అని పరిశుధాత్మ నడిపి అభిషేకం లేదు దేవుని సేవ చేస్తున్నాడు ఆసక్తితో ఎంతో భయంతో కానీ మూడో దశకు వచ్చే వారికి పౌలు చేతులు పెడితే ఆయన మీదకి పరిశుధాత్మ దిగొచ్చి అక్కడి నుంచి పౌలతో పాటు పోటీపడి సేవ చేసిన అపోలో బైబుల్ ఇవన్నీ విధానాలు చాలా ఉన్నాయి లేకపోతే చాలా కష్టం అన్నట్టు అందుకు మనము దేవుని అద్దరించి పంపబడిన మనుషుడు అన్నప్పుడు మొట్టమొదట వాప్యసించి వ్యోహాను మనం చూస్తాము కాబట్టి ఆయన మా ఆయన రోల్ ఏంటంటే ఏసు ప్రభు ఇవ్వాల ఆయన మార్గం సిద్ధపరచాల అంటే రాజుకు మార్గం సిద్ధపరచటం అన్నట్టు దూతలాగా తర్వాత ఆయన అక్కడి నుంచి ఆయన ఆయన సేవ ఎండ్ అయిపోయింది పాత కాలంలో శివయి ప్రవక్త బాపించి వ్యోహన్ ఆ యాజకత్వాన్ని ఏసు ప్రభు అక్కడి నుంచి ఆయన ఆయన అసలనే యాజకత మెలికి సేదీక క్రామాన్ని ఆయన ఆరంభించట్టు మనం చూస్తాం అక్కడి నుంచి అక్కడి నుంచి ఆయన సేవ ఆరంభం అంటే ఏసు ప్రభు ఎట్లా పరిచర్ చేసిండు అనేది మనం అర్థం చేసుకోవాలి పాత నిబంధన కాలంలో చివరికి వచ్చేవరికి అంత చీకటి కాలంలో ఉన్న ఇసల్ ప్రజలని ఆయన ఏం చేసిండు ఆయన పుట్టే టైంకి ఎంత కూడా గ్రహించలేని స్థితులు ఉన్నారు తర్వాత చివరికి గ్రహించి ప్రభుని ఎంతోమంది గ్రహించగలిగారు ఈరోజు ఎంతోమంది ప్రభువుని మనం గ్రహించగలుగుతున్నారు ఆయన వెలుగుని మనం ఎంతమంది చూపించగలుగుతున్నాం ఆ చీకటి చోట్ల మనము వెలగకపోతే ఈ లోకంలో ప్రభు మనము జీవించలేము కాబట్టి ఆయన రాకడ దినాల్లో మనం ఉంటున్నాం దేవుని రాకడ బహు సమీపం మనం మనం వెళ్ళకపోతే మార్గం సిద్ధప సిద్ధపరచబడదు ఎందుకంటే నువ్వే మార్గం ఏసు ప్రభే మార్గం సత్యం జీవము ఆ ప్రభు ని నీ హృదయం నున్నప్పుడు మార్గం సిద్ధపరిచే వాళ్ళగా ఉండాలా బాపీసించే యోగం ఈ లోకంలో అడ్డురాలు అడ్డుబండ్లని తొలగించాలా ప్రతి భూమిని సదుని దేవుని కొరకు మార్గం అంటే అనేక జీవితాలలో యేసు ప్రభును నువ్వు ఆహ్వానించే అంటే అది ఎంతో కష్టంతో కూడిన పని అన్నాడు అయినా కానీ ప్రభు మనకు సహాకుడు తప్పకుండా ఆయన మన ప్రభు ఆయన పచ్చలో మనం నడిపిస్తాడు కాబట్టి దేవుని మార్గం సిద్ధపరచడం చూడండి ఏ రీతిగా ఉన్నప్పుడు ఎంతోమంది మనం చూస్తూ ఉంటాం ఒక యాజకుడు ఒక ఒక మనుషుడు ఎరిశీలంను విడిచిపెట్టి ఎరుకో పట్టణానికి బయలుదేరుతున్నాడు మార్గం మధ్యలో ఏం జరిగింది దొంగల చేత చిక్కబడ్డాడు ఎరిశీలంను విడిచిపెట్టి ఎరుకో పట్టణాన్ని బయలుదేరితే శితమైన దేశ ప్రాంతానికి వెళ్తున్నాడు అయినా కానీ ఈరోజు అక్కడున్న యాజకులు ఎవరు యాజకుడు ఒక లేవిడు చూస్తూ పక్కకి వెళ్ళిపోయాడు కానీ ఒక సమరేయుడు వచ్చి ఆయన ఏం చేసిండు నూనెద్దరు అక్షరసం ఇచ్చి తన గాడి మీద ఎక్కించుకొని వాహనం మీద ఎక్కించుకొని ఒక పూటకోలేను ఇంటి దగ్గర తీసుకెళ్ళి పరామర్శించి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయించి కొంత డబ్బు తిరిగి వెళ్ళిపోయింది చూడండి అలాంటి జీవితంలో అలాంటి విధానాలు ఏసో ఉపమాన రీతిగా ఊరికి చెప్పలేదు ఉపమానం అన్న ఉపమానం ఊరికి చెప్పలేదు నిన్న వల్ల నేను పొరుగొని ప్రేమించమంటే ఎలాంటి ప్రేమ చూపించాలనేది అక్కడ చూపించి లేదు అని చెప్తున్నాడు అక్కడ అంటే ఆ యొక్క ఉపమానం నిజంగా ఆయన ఉపమానం చెప్పిందా లేకుంటే అది నిజంగా జరిగిందా మనం ప్రశ్నించుకోవాలా ఏసు చెప్పింది ఉపమాన రీతి చెప్పిడు నిజంగా ఆయన అబద్ధం చెప్పడు కదా ఆయన సత్యమే చెప్పాడు కదా అది ఎప్పుడు జరిగింది ఏసు కాలంలో జరిగిందా లేకుంటే ఎప్పుడు జరిగింది ఆ యొక్క విధానం ఇది మనం అర్థం చేసుకోవాలి అంటే అన్ని కాలాల్లో కూడా అలాంటి అలాంటి అలాంటి విధానం జరుగుతుంది ఈ రోజు అట్లా లేదా చాలా మంది కాబట్టి అక్కడ మనం నేర్చుకున్న విధానం ఏంటంటే ఒక మంచి సమరణలాగా ఉండాలి దేవుని విచ్చిపెట్టిన వాళ్ళందరూ దొంగల చేత చిక్కబడుతున్నారు సైతాన్ని గమని వాడు వాడు బాణిసత్వంలోకి వెళ్ళిపోతున్నారు కాబట్టి వాడు బలవంతుడు ఈ లోకంలో నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే బలవంతుడు కాబట్టి నువ్వు వాడిని ఓడగొడితే తప్ప ఆ యొక్క గమని మన స్వాధీనం పరచుకోలేదు ఒకడు మొదట బలవంతుడైన వాడు బంధిస్తేనే తప్ప ఆ ఇల్లు ఎట్లా దోచుకోగలడు కాబట్టి వాడిని బంధించాలంటే అంత ఈజీ కాదుగా అంత సునాయాసం కాదు కాబట్టి మనం అర్థం చేసుకోవాలి అందుకే పౌలు ఒక మొదట మనం ఒక ప్రవచనం మన జ్ఞాపకం చేసుకున్నాం నీ సంతానంకి ఆమె సంతానికి వైరం కలిగి చేస్తానని ఆది అధ్యాయం పదిహేను వచ్చే వారం అయింది ప్రవచనం అపోస్తుల కాలంకి వచ్చే వరికి అపోస్తుల కార్యం ఆరో అధ్యాయంలో అది అది ఏంది ఆ వారు అనేది ఏంటి ఆ యుద్ధం అనేది అక్కడ ప్రభు పౌలు అది చూపిస్తారు ఈ మధ్యలో ఏం జరిగిందో అదంతా కూడా శత్రు నుంచి వచ్చింది ఇది ఆత్మీయ ప్రపంచం ఆత్మీయ జీవితంలో మనం కొనసాగుతున్నప్పుడు ఇవన్నీ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా నువ్వు దేవుని నుంచి పంపబడ్డవాడు దేవుని మూలంగా పుట్టినవాడు ఈ లోకాన్ని నువ్వు జయించాలా ఈ లోకాన్ని జయించిన విజయం మన విశ్వాసమే అంటాడు కాబట్టి అలాంటి బలమైన విశ్వాసంతో మనము ముందుకు వెళ్ళాల లేకపోతే ఈ లోకంలో మనం ఆయన కొరకు వెలుగులాగా జీవించలేము ఒక ఆత్మ ఎంత ప్రా ప్రాధాన్యమైంది మనం అర్థం చేసుకోవాల ఒక ఆత్మ కొరకు ఆయన ఎంతగా ఒక వ్యక్తి కొరకు ఆయన ఎంతగా పరిగెత్తింది బైబిల్ అంతట్లో మనం చూస్తాం అంటే దేవుని హృదయం ఎంత వేదనగా వేదనతో ఉందనేది మనం అర్థం చేసుకోవాల అంటే ఈ లోకంలో ఎంతోమంది చీకటి ఉన్నారు ఇది ఒక మంచి అవకాశం కదా అవులేమంటాడు తెలుసా చాలా మంది విధానం ఏంటంటే ఒక ప్రశ్న ఇస్తుంది ఏంటంటే బైబిల్ నుంచి మనం నేర్చుకోవాలి ఏంటంటే పౌలు అంటాడు అన్నింటి అందు నాకు స్వాతంత్రం ఉంది కానీ అన్ని నేను చేయదగినాయి కావంటాడు తర్వాత దేని చేత నేను అంటే ఆయనకు అధికారం ఉంది కానీ ఎందుకు చాలా మంది ఈ టైంలో సీజన్లో చాలా మంది పిలుస్తూ ఉంటారు వచ్చి వాక్యం చెప్పని ఇది ఒక మంచి అవకాశం కదా ఆ టైంలో ఎంతోమంది వస్తూ ఉంటారు ఈ సీజన్లో సీజన్ ఆఫ్ రీజన్ ఈ సీజన్ దానికి ఈ సీజన్కి రీజన్ ఏంది అటు వాక్యం తయారు చేసుకోవచ్చు మనం ఇప్పుడు ఈ సీజన్కి రీజన్ ఏంటంటే అటు వాక్యం తయారు చేసుకోవచ్చు ఒక మంచి అవకాశం అన్నట్టు అక్కడ ఇలాంటి సెలవు అంటే మనం అటు పాల్పందం అని అలాంటి అవకాశము వాళ్ళే మనకు కల్పిస్తున్నారు ఇది ఒక మంచి అవకాశం లాగా ఇదికొక అవకాశం అన్నట్టు ఈ సీజన్కి రీజన్ ఏంది అనేది వాక్యం నువ్వు చెప్తే అనేకులు సత్యం తెలుసుకుంటారు చుట్టుపక్కల అన్నిలు కూడా ప్రభుని తెలుసుకుంటాయి అసలైన వెలుగు ఎందుకు పుట్టిన వెలుగు వేకువ చుక్కలాగా తెల్లవారి వేకువ మీ హృదయంలో వెలిగి వెలగాల అసలైన స్టారు మార్నింగ్ స్టార్ వేకువ చుక్క వేకువ వెలుగు ఏసు ప్రభుని హృదయంలో జన్మించిండా అనేది దాన్ని మనం ఆధారం చేసుకొని మనం అన్నిలు కూడా మన తువాత ప్రకటించచ్చు అందుకే పావులు నేను బలహీనలను సంపాదించుకుంటూ బలహీనల బలహీనలకు బలహీన వాళ్ళే ఉంటేనే ధర్మశాస్త్రం తెలిసిన వరకు ధర్మశాస్త్రం తెలిసిన ఉన్నాను తెలియని వరకు ఉన్నాను ఏ విధం చేత నేను వాళ్ళలో కొంతమందిని అయినా నేను అందరికీ అన్ని విధాలుగా అన్న ఉన్నానంటాడు నన్ను నేనే దాసులుగా చేసుకొని ఎందుకు చేసుకున్నాడైనా ఏ రీతికైనా సరే వాళ్ళే సువార్ నా సువార్థలు వాళ్ళు బాలి చేయాలని ఇది ఒక మంచి అవకాశం అన్నట్టు ఇది క్రైస్తవులకు పాసలు చాలా మంది తెలియదు అట్లా చేసుకుని వెళ్ళిపోతారు కానీ ఈ అవకాశంలో ఎంతోమంది సువార్త చెప్పచ్చు ఈ సీజన్ ఇప్పుడు జరిగే ఈ విధానాల్లో ఎంతో మందిని ప్రభుని చూపించొచ్చు అదొక అవకాశం లాగా అలాంటి గుంపు మళ్ళా దొరకదు మనకి అలాంటి టైంలో మనకు వచ్చిన అవకాశాలు మనం ఏం చేయాలా ప్రభు మహిమ కొరకు మనం వాడాలా ప్రభువుని చూపించాలా అదే కదా మన బాధ్యత ఆ వెలుగుని మనుషుల్లోకి తీసుకొని పోవాలా అలాంటి ఆ వెలుగులాగా దేవుడు ఈ లోకం మనం పెట్టింది ఆయన అంతా ఆ యోహన్ భక్తుడు చెప్తాడు అతడు ఆ వెలుగ ఉండలేదు కానీ ఆ వెలుగు సాక్షి వింటకు సాక్షిగా వచ్చాను నిజమైన వెలుగు నేను అది మన్ లోకంలోకి ప్రతి మనుషుని వెలిగిస్తుందంట ఆ నిజమైన వెలుగు ఎవరో తెలుసా ఏసు క్రీస్తు తర్వాత మనము ఆ వెలుగును మన హృదయంలో ఏసు ప్రభు పెట్టిండు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలా ఆ వేకువచ్చుక్క ఏసు ప్రభు సాదృశ్యం అయితే ఆయన నీలో ఉన్నాడు నువ్వు కూడా వేకువ వేకువ వెలుగు అనేక జీవితాలలో ఏసు ప్రభు ఒక వెలుగును తీసుకొని రావాల ఏసు ప్రభు లేకపోతే ఈ లోకంలో ఎన్ని సెలబ్రేషన్ చేసినా ఏమి లాభం చీకటి ఎంత భయంకరమైందో నువ్వు దాన్ని ఎందుకంటే చీకటి మనుషులు ఏందని కొట్టి చేయి చీకటి పాపం అనేది భయంకరమైన చీకటి అనేది మనం ప్రేమపూర్వకంగా వాళ్ళు అప్పుడు వాళ్ళు అందుకు ఏసు లోకానికి వచ్చిండు దాన్ని ఆధారం వాక్యం చెబితే ఎంతమంది ప్రభుని స్వీకరిస్తారు ఎంత ఏమైనా కాబట్టి ఆయన రాకడ దినాలలో మనం ఉంటున్నాం కాబట్టి మనం ఎక్కడ దేవుడు నడిపిస్తామని అక్కడికి వెళ్ళిపోవాలా కొన్ని ప్రాంతాల్లో ఎక్కడెక్కడో ప్రాంతాలకు దేవుడు నడిపిస్తూ ఉంటాడు ముక్కు మొక్కలు తినే ప్రాంతాలకు పోవాలా నిజామాబాద్ సైడ్ ఎటుగటో వెళ్ళిపోతూనే ఉండాలి మనం ఎక్కడ ప్రభు చిరుతం అది ప్రార్థనా పూర్వకంగా మనము ప్రార్థన పూర్వకంగా మనం పోతా ఉంటాం ఆయన చిరుతం ఎట్లా నడిపిస్తే కనిపెట్టుకోవాలా ప్రార్థనలు కనిపెట్టుకోవాలా ముందుకు వెళ్తూనే ఉండాలి ఎక్కడ ట్రైబల్స్ ఏరియాలో ఏదే ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఆయన అసలు మనకు తెలియని కూడా తెలియదు ఒక పాస్టర్ కాన్ఫిడెన్స్ వచ్చింది ఒక పాస్టరు తర్వాత ఆదివారం రోజు ఆయన ఏడు మంది ఏడు సంఘాలకు వెళ్ళిండు వాక్యం చెప్పడానికి ఆ సంఘాల పాస్టర్ వాక్య పరిచయం అయిపోగానే ఎంతో మంది కాబట్టి మనం ఇప్పుడు కూడా మనకు ఆల్ట్రాకాల్ ఇస్తాం మనం ఈ రోజు మీరు తీర్మానించుకోండి చివరికి మనము క్రాస్ సిలువ దగ్గర తీసుకొని రావాలి పెద్ద నువ్వు నీ బోధను నువ్వు మరమంతో కూడిన బోధ చెప్పినా సరే చివరికి మటుకు ఏసు ప్రభు దగ్గరికి ఆ సిలువు దగ్గర తీసుకొని రావాల మనుషులు పాపం గురించి మనం చెప్పాలా పాపాలు ఒప్పుకోమని చెప్పాలా ఎంతో మంది పాపాలు ఒప్పుకోవడం ఎంతోమంది ప్రభుల్ని స్వీకరించడం దేవుడు ఈరోజు మనతో మాట్లాడినాడు అంటే ఆయన కార్యలు నాకు అర్థమవుతుంది ఒకసారి సాధారణంగా ఎట్లా పోతేనే దేవుడు మన ఇలాంటి కార్యాలు చేస్తానంటే ఇంకా ఫుల్ టైం మినిస్ట్రీకి వెళ్తే దేని చేతుల ప్రకారంగా ఇంకా ఎంతగా గంభీరంగా ప్రభు ఎన్ని కార్యాలు చేస్తారు అనేది ఆశయం అనిపిస్తుంది ఒక్కసారి మాస్టర్ ఫోన్ చేసి ఇరవై మూడో తారీఖు మీరు రాగలరావు బ్రదర్ వాకింగ్ చెప్పనీ మేము ఒక పెద్ద కూడికి పెట్టుకున్నామంటే తప్పకుండా వస్తా ఫాస్టర్ ఫస్ట్ ఏం చెప్పిన నేను వస్తాను చెప్పలేదు ఫాస్టర్ నేను ఒక టూ ఫోన్ చేసి చెప్తాను కొంచెం బాధపడి అడ్డుకుంది మనసు ఊరుకోలేదు అది అట్ల చెప్పిన నువ్వు అంటే నాకు ఒక విధానం ఏంటంటే ప్రార్థన చేసి ఫోటో నాకు అలవాటు అన్నారు దేవుడు ఆత్మ ప్రేరేపణ ప్రకారం తర్వాత నేను ప్రార్థన చేసి నాకు అదే ప్రేరేపణ కలిగింది ఇమ్మీడియట్ గా ఫోన్ చేశాడు అదే రోజు సాయంత్రమే ఫోన్ చేసిన మాస్టర్ నేను వస్తాను అడ్రస్ నువ్వు పంపించింది వాట్సాప్ లో నేను వస్తానని చెప్పి సరే చాలా మంచి బ్రదర్ అని చెప్పాడు వయసులో చాలా పెద్దవాడు చాలా పెద్దవాడు కాబట్టి ఈ ఇచ్చిన ఈ అవకాశం ఇది ప్రభు కల్పించిన ఈ అవకాశం అందుకు మనం ఎక్కడ అవకాశం ఉందో అక్కడ పోయి వాకింగ్ చెప్పాలా భయపడేది లేదు సిగ్గుపడదు అసలేదు ఇది యుద్ధం అని తెలుసు వైరం అని మనకు తెలుసు మనం పోరాడే దురాత్మ సమూహం తెలుసు అందుకు నీకు పరిశుధాత్మ అభిషేకం నీకు అవసరం ప్రభుని అడగాల ప్రభావ నీ అభిషేకం నాకు కావాల ప్రభ అప్పుడు దేవుని శక్తి పొందుకుని బయలుదేరితే ఈ భూలోక మీద నీ లోక మీద ఏస్తు క్రీస్తు నామాన్ని ప్రసిద్ధి చేయాలా మనం మీ మీ దేవుళ్ళ గొప్పతనం ఏంటంటే దేవుని కార్యాలు చూడాలి చూడాలా ఇన్స్టెంట్ ఫీలింగ్స్ కావాలా ఎందుకంటే అన్నిలో ఒక బుద్ధి ఏంటంటే వాళ్ళు వాళ్ళు చూస్తే నమ్ముతున్నారట్టు కాబట్టి ఆయన కార్యాలు చేయటానికి ఆయన రెడీ ఉన్నాడు మనం ముందుకు వెళ్దాం తీర్మానించుకుందాం మనం వెళ్ళి ఆయన మార్గాన్ని సిద్ధపరుస్తాం అనేకులకు వేలు శుప్రభ ఒక మనం చూపిస్తా చూపించాలి నువ్వు ఒక దీపస్తంభం మీదకి రావాలి ఆ స్థితిలో మనం పోవాలని నా ప్రార్థన అది ప్రభావ స్థితిలో ఆ దీపస్తంభం మీద ఎదిగే స్థితికి నన్ను నిలబెట్టు ప్రభావ అప్పుడు కానీ ఈ లోకం వెలుగు రాదు మనం ఎక్కడెక్కడే వెలుగుతున్నాం కానీ ఎక్కడ చీకటి ఉందో అక్కడ పోయి మనం వెలగాల నిజమైన వెలుగు లోకల్లో ప్రతి మనుషుని వెలిగించాల ఇప్పుడు వెలిగిస్తుందా అంటే ప్రభుకే దిగాలా కాబట్టి ఆ వెలుగును పొందుకున్న మనము ఆయన వెలుగులాగా ఈ లోకంలో జీవిస్తూ అనేకలు మనం ఆయన ప్రభు వైపు మనము నడిపిస్తాం అలాంటి కృపలో మనం ప్రభు నడిపించాలని ప్రార్థిస్తాం పరిశుద్ధులకు నా తండ్రి గొప్ప దైవానికి ఎంతో వర్ణాలిస్తాయా ప్రభావ ఈ లోకంలోనైనా మీరు మా ఈ లోకానికి పంపబడ్డారు ప్రభావ కాబట్టి ప్రభా ఈ లోకంలో మీ మమ్మల్ని ఎంతగానో ప్రభా ఈ లోకాన్ని మీరు ప్రేమించారనైనా దేవుడి లోకం ఎంతో ప్రేమించనున్నారు అద్వితీయ కుమారుడిని మూలంగా విస్తరించే ప్రతి ఒక్కరూ దేవుని పిల్లలకు అధికారం మీరు అనుగ్రించారని అయినా ఎవరికూ రక్షింపబడాలనే ప్రభ మీ ఏకైక కుంభాన్ని మీరు మా కొరకు పంపించని లోకంలోనైనా అయినా తండ్రి మేము పాపులమై ఉండగా మీరు మా కొరకు ఈ లోకానికి వచ్చి ఆ కలువరిశీళ్ళనైనా మీ యొక్క మా కొరకు త్యాగం చేసిన మాకు గొప్ప రక్షణ మాకు అనుగించారు చీకట్లో ఉన్న మమ్మల్ని మీరు వెలిగింపజేసినైనా కాబట్టి ప్రవ్వా వెలిగింపబడ్డ మేమందరం కూడా అయినా మిమ్మల్ని పోలిమే నడుచుకొని మేము మీ అద్ద నుంచి ప్రభావ మా స్థితి మా మా స్థానం ఇది కాదు ప్రభావ పరలోకం ప్రవ కాబట్టి ఈ లోకం యొక్క పని కోరిక ఈ లోకంలో అనేకులకి మీ వెలుగును చూపించాలని అనేకులు మీ ప్రభు మీతో నడిపించాలని చీకట్ ఉన్న ప్రజలు గొప్ప వెలుగు చూసిన వాక్యం ప్రవచనం గ్యాప్ కనిపిస్తుంది ప్రభా కాబట్టి ప్రభా ఆ ప్రజలు ఇంకా ఎంతో మంది చీకట్లో లోకంలో వాళ్ళందరికీ ప్రవ్వా మీ వెలుగుని మేము చూపించాలి అనేకులకి అలాంటి వెలుగులాగా మమ్మల్ని మార్చడి ప్రభావ నిజమైన వెలుగు అనేది చూపించాలి ఆ మనుషులకునైనా అప్పుడు కానీ ప్రభావ ఆ చీకటి ప్రపంచంలో నుంచి వాళ్ళు బయటి మృతులలో కంచి సజీవులో కనుక లాగు ప్రభావ అగ్నిలో నుంచి కొందరు లాగినట్టు మీరు లాగ మీరు బయటకు తీసుకురామన్నారు కాబట్టి ప్రభా అగ్నిలో ఉన్న వాళ్ళే బయట తీసుకురావాలంటే అది అసాధ్యం ప్రభావ ఎందుకంటే మేము కూడా అగ్నిలాగా మారితే కానీ అగ్నిలో నుంచి మనుషులు బయట తీసుకురావాలి ఇది ఆత్మీయ సత్యం ఆత్మీయ విధానం ఆ స్థితులకు మమ్మల్ని ఏవనైతే మన ప్రాదిష్టమైన కాబట్టి ప్రభా క్రైస్తవ జీవితం ఇంకా ప్రభావ మతపైన జీవితంలోనే జీవిస్తున్న ప్రభావ అయినా ఇవన్నీ వాళ్ళు తెలియని స్థితులు ఉన్నారు ప్రభా కనికరించండి ప్రభావ అయినా ఇవన్నీ మేము ప్రకటించాలా మీరు తెలియదని ఆరాధిస్తున్నారు క్రైస్తవ జీవితం అంతా తెలియదని ఆరాధిస్తున్నారు ప్రభావ కాబట్టి దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించే ఆత్మతోని సత్యంతో ఆరాధించమన్నారు సత్యం తెలుసుకుని మిమ్మల్ని ఆరాధించాలా ప్రభా ఈ లోకమంతా ప్రభావ సత్యం తెలియకుని ఆరాధిస్తున్నారు అని సమరస్యంతో మేము మాట్లాడారు కాబట్టి నైనా ఈ సత్యం ఏంది వీరే సత్యం ప్రభా కాబట్టి ఆ సత్యం అనేది ఒక లోతులోకి మిమ్మల్ని నడిపించండి కాబట్టి ప్రభా ఈ లోకం అబద్ధం కానీ మీలో ప్రభా ఈ సత్యాన్ని మేము ప్రసిద్ధి చేయాలా ఈ నామాన్ని మేము గనపరచాలా సమస్త అన్ని మధ్య మీ యొక్క మేము గనపరచాలా ఉన్నత స్థితికి మీరు ప్రభా అయినా ఆ వెలుగులు మేము చూపించాలా ఆ విధంగా అలాంటి పరిచయంలో మిమ్మల్ని అందరూ నడిపించి ఆశ్రయించండి అభిషేకించండి ప్రభావ ఎవరైతే ప్రభా పరిచర్లో ప్రభా బిడ్డలు వెళ్తుండగా ప్రభా ప్రభావ వ్యక్తిగతంగా ప్రతి కుటుంబాన్ని దర్శించి బలపరచని వాళ్ళ పరిచయల దీవించి ఆస్వాదించిన ఫలం అనుగురించి అనేక చోట్ల అనేక ప్రాంతాలు వెళ్ళి మీ వెలుగును ప్రకటించే వాళ్ళకి అనేక సమూహాలను ప్రభావ ఒకనొక దినం మీ సన్నిధి తీసుకొని రావాలా ప్రభావ అలాంటి బలమైన సాధనంగా మీరు అభిషేకించి వాడుకొని మీ మహిమాది నిలబెట్టుకొని రాత్రి కాల సమ్మం మంచి నిజం అనుగ్రించండి ఏ కులేని శృతి ఘనపరిచేలా అన్న మీ సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటున్నాం ఈ రాత్రి కళాశాలలో మాకు మంచి నిధులను గురించండి ప్రభా ఏ స్థుతించడానికి సహాయపడండి మహాత్మలను మా ప్రాణము మా శరీరం తండ్రి మీకే సమర్పించుకుంటున్నాం ఏసు క్రీస్తు పరిశుభ్ర నామున్న తండ్రి ఆమె మన ప్రభు ఏసు కృ సమాధానం నడిపితే మనకి సదాకాలం తోడే దాకా ఆమె సేల్స్ లార్డ్ ప్రెజెంట్స్ లార్డ్ ఫ్రెండ్స్ ఆ